ప్రార్థన చేస్తాం పరశుధ్రవకు దేవ మీకు వదనాలైనా గొప్ప తండ్రి మీకు స్తోత్రాలైనా ప్రభా ఇక దినమంత తండ్రి మీ అంత సమయం గడపలాగనా మీరు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు ప్రభావ మిమ్మల్ని స్పతించినాం మిమ్మల్ని గణపరిచినాం ప్రభావ మీ యొక్క స్వరాన్ని విన్నాం ప్రభావ ఇప్పుడు మేము దానికి విధేత చూపించాలా ముఖ్యంగా ప్రభా మీ యొక్క శరీరంలో పాల్పొందినాం మీ శరీరంలో ఒక అవైభవంగా మమ్మల్ని తయారు చేసుకున్నందుకు మీకు వందనాలు ప్రవ్వా మా జీవితకాలం ఆ రీతి ఉండలాగానే సేపడండి మీ ఆపర్యంతరం అందులో పాల్పొందమన్నారు కాబట్టి ప్రతి ఇంకా రొట్టె విరమన్నారు అందులో మేము పాల్పొందనే సహపడండి ప్రవ్వా జీవితకాలం మా జీతాలు సమర్పించుకుని ఓ ప్రభు రోషం కలిగి పౌరుషంగా మీ పక్షంగా జీవించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఓ ప్రభా చివరిగా వాక్యాన్ని మేము జనిస్తున్నాం మా తను మాట్లాడండి మా జీవితాలు సరిచేయండి మీ కొరకు ఏరీతిగా సాక్షిగా జీవించాలా ప్రభావ మేము ఏరీతిగా మీ యొక్క వాక్యాన్ని ప్రకటించాలా మేము మీ చెంతకు వచ్చినప్పుడు ప్రవ ఆత్మలను సంపాదించుకుని పోవాలా ప్రభావ అటువంటి జీవితం మాకు అనుగ్రహించండి ప్రభావ మెకానికల్ క్రిస్టియన్ లైఫ్ మాకు వద్దు ఓ మతపరమైన క్రైస్తవ జీవితం మాకు వద్దు అందులో నుంచి మమ్మల్ని బయటికి తీసుకుని రామని భారతిస్తున్నాం ప్రభా కేవలము ఆదివారకు క్రైస్తవులాగా పండుగ క్రైస్తవులాగా కాదు ప్రభావం ప్రతి క్షణం మీ బిడల్లాగా జీవించాలా అటువంటి వాక్యంలో మమ్మల్ని నడిపించండి అటువంటి స్థితిపాటు జీవితంలో మన నడిపించండి చివరిగా మిమ్మల్ని స్థితించి గనపర్చలాగానే సేపడమని యేసు క్రీస్తు నామం ప్రార్థిస్తున్నాం తండ్రి మూడు సమాచార క్రితం నేను ఒక బీబీసీ డాక్యుమెంటరీ చూసాను మీకు తెలుసు కదా బీబీసీ అంటే బీబీసీ టెలివిజన్ బీబీసీ ఛానల్ అంటారు బీబీసీ ఛానల్ డబల్ బీసీ అంటారు డబల్ బీసీ ఛానల్ సరే అయితే బీబీసీ డాక్యుమెంటరీ నేను చూసిన ఇంటర్నెట్ లో అంటే టీవీ చూడడానికి ఎక్కువ అవకాశం ఉండదు చూడడానికి ీబీసీ డాక్యుమెంటరీ నేను ఇంటర్నెట్ లో చూసినాను దాన్ని ఇమీడియట్లీ డౌన్లోడ్ చేసుకున్నా అయితే అందులో మన ప్రభు యొక్క మరణానికి సంబంధించిన విషయం అందులో ఉండే ఇప్పుడు సాధారణంగా మనము దేవుని యొక్క ఆయన సినిమా సంబంధించిన అంశం గురించి నేను ఇప్పుడు మిగతా ధ్యానిస్తున్నాను ఎందుకంటే ప్రపంచమంతట ఆయన సినిమా గురించి ధ్యానిస్తుంది కదా లాస్ట్ ఫార్టీ డేస్ ఇది ఫార్టీ డే ఇది ఈ రోజు లేదు ఫార్టీ వెన్స్డే లాస్ట్ వెన్స్డే కి ఫార్టీ డేస్ అయిపోతుంది అనుకోట అంతేనా యాస్ట్ వెన్స్డే ఫార్టీ డేస్ అయిపోతుంది 40 డేస్ ఉపవాసం ఉంటారు ఈ రోజు లాస్ట్ ఉపవాసం ఇంకా రేపు నుంచి రొటీన్ లైఫ్ అన్నట్టు ఎల్లుండి పండుగ చేసుకుంటారు క్రైస్తవ జీవితం రొటీన్ లైఫ్ ఒక ఫార్టీ డేస్ ఫాస్టింగ్ ఉంటారు రెస్ట్ ఆఫ్ ద ఇయర్ ఫీస్టింగ్ లో ఉంటారు అన్నట్టు క్రైస్తవ జీవితం ఆ రీతి ఉంటుంది అయితే ఆ డాక్యుమెంటరీలో చూసినప్పుడు ప్రభు మరణానికి సంబంధించిన విషయాలు అక్కడ చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి ఎందుకంటే చూడండి అందులో క్రైస్తవులు డాక్యుమెంట్లు దాని గురించి చెప్తా ఉన్నారు కామెంటరీస్ ఆయన మరణం వెనకాల ఎంతో రాజకీయం ఉందని వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నారు మనకు తెలుసు ఆయన మరణం దేనికో లేదా ఆయన ఎందుకు మరణించు నశించిన వారిని వెతికి రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చిండు అది సంపూర్తి చేసుకున్నాడు నశించిన పొందుకున్నాడు ఆయన ఎవరు ఎవరు స్వీకరించిన ఆయనని వాళ్ళు రక్షణ పొందినవారు కాబట్టి ఆయన రక్షణ అనుగ్రహించడానికి వరకు ఆయన ప్రాణాన్ని ప్రయాదనంగా పెట్టాల్సి వచ్చింది పాపం నుంచి విడుదల కల్పించడానికి వరకు ఆయన ఈ లోకంలోకి వచ్చిండు మరణించండు అన్న విషయం మనకు తెలుసు కానీ ఒక రీతిగా అర్థం చేసుకుంటే ఆయన వెనకాల ఎంతో రాజకీయం ఉందని కూడా మనం అర్థం చేసుకోవాలి ఆయన మరణానికి సంబంధించింది అయితే కొన్ని అంశంలో నేను ప్రకృతి సహజంగా ఈ శిలువ సంబంధించిన విషయాలు కొన్ని నేను మీకు చూపించి దాని అది ఏ రీతిగా ఆత్మీయంగా అయింది ఎందుకంటే ఆ విషయాలు మనకు అవసరం ఆయన మరణించిన కరెక్టే ఆయన శిలో మరణం పొందిండు దాని అర్థం మనకు తెలుసు కానీ దాని ఆత్మీయమైన విధానము ఏ రీతిగా మనము అవలంబించుకోవాలి మన జీవితాలలో అనేది చాలా ప్రాముఖ్యమైంది ఎందుకంటే నువ్వు సగం సత్యంలోకి వచ్చి సంపూర్తిలకు రాకపోతే ఆయన ఎదుట నిలబడలేవు ఆయన తెలియక నిలబడలేవు ఎందుకంటే ఆయననే సత్యవంతుడు కదా నేనే మార్గము సత్యము జీవం అన్నాడు కాబట్టి నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొక్కకు రాలేరాడు ఆయన ప్రభుత్వ మన తండ్రి యొక్కకు మనం పోవాలంటే ఈయననే మార్గం అంటే ఈయననే విధానం మార్గం విధానం ఏ రీతిగా ప్రభుత్వ ఎంతకు వెళ్లాలా ఏ రీతిగా మనం పరలోకం చేరుకోవాలా ఇవన్నీ అశాశ్వతం అనే కాదు ఏది శాశ్వతం పర్ణోకం ఇవన్నీ ఆ శాశ్వతమే టెంపరీ లైఫ్ అంటాం దీన్ని కాబట్టి ఇది త్వరగా ముగించే కాలంలో మనం ఉంటున్నాం ఆయన రాక సంబంధించినవి మరియు యుగ సమాప్తికి సంబంధించిన సూచనలు అన్ని నెరవేరుతున్నాయి కాబట్టి ఈ సివ మరణానికి సంబంధించిన విషయాలు ఇంగ్లీష్ లో క్రూసి ఫిక్షన్ కదా క్రూసి అంటే సిలువ మీద మరణించే విధానాన్ని క్రూసి ఫిక్షన్ అంటారు ఏసి కొట్టి చంపడం అనేది క్రూసి అంటాం అయితే ఇంగ్లీష్ లో కొన్ని పదాలు ఉంటాయి క్రూషియల్ అనే ఒక పదం ఉంటుంది దాని తరస ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ అని ఒక పదం ఉంటుంది చాలా నొప్పి వృద్ధి పడారు శర్రామ్ల వెరీ ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ అంటారు ఇంగ్లీష్ లో ఆ ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ అనే పదము క్రూసిఫిక్షన్ నుంచి వచ్చింది అంటే ఎక్స్క్రూషియేటింగ్ అంటే భరించడాన్ని నొప్పి భరించడాన్ని వేదన అని అర్థం కాబట్టి అది సిలువ మీద అటువంటి అనుభవం అటువంటి వేదన అనుభవించినవాడు కాబట్టి నేను కూడా ఇప్పుడు అటువంటి పెయిన్లనే ఉన్నను అని చెప్పడమే ఎక్స్క్రూసియేటింగ్ పెయిన్ అనే పదం వచ్చింది ఇంగ్లీష్లో కాబట్టి క్రైస్తవ జీవితంలో వీటిని ఏరీతిగా అర్థం చేసుకుంటాం క్లుప్తంగా ఈ ప్రవచనాల సంబంధించిన కొన్ని విషయాలు ఎందుకంటే ప్రవచన సేవా విధానం బైబుల్లో ప్రవచనలు అర్థం చేసుకుని అవి నెరవేరే టైంకి క్రైస్తవ జీవితం ఎక్కడ ఉందో చూపించడం కోరిక ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు లేకపోతే మనం ట్రెడిషనల్ చర్చ్లనే ఉండి కాలం ముగించుకుంటుంది కానీ మనకెందుకు ఈ సేవా విధానం చూపించిండు అంటే చర్చ్ చర్చికి ఇది చూపించడానికి ప్రపంచమంతా క్రైస్తవ క్రైస్తవులు మతానుసారంగా లేక మెకానికల్ గా జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇది చూపించడానికి ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు మనకి ఎందుకు ఇటువంటి సేవ అప్పగించబడింది అంటే వాళ్ళకి ఇది చూపించాలని విధానం మీరు సగం సత్యం వరకే వచ్చిండ్రో సర్వ సత్యంలోకి రాలేదు మీరు సర్వసత్యంలో రాకపోతే ఆయన ఏరీతిగా చూడగలరు ముఖాముఖిగా సకల గోత్రంలో వారు రొమ్ము కొట్టుకోండి పరిగెత్తిపోతారట ఆయన వచ్చినప్పుడు ఈ లోకంలో సకల గోత్రం మతం అన్నట్టు సకల అంటే అందరూ కాబట్టి అందరూ ఆయనను చూసి రొమ్మగొట్టకుండా పరిగెత్తిపోతారు కానీ చాలా చిన్న గుంపే ఆయనని ముఖాముఖిగా ఎదుర్కొంటారు సంతోషంగా అందులో నువ్వు నేను ఉండాలి కదా కేవలం మనం ఉంటే చాలా మంది అంటారు అందులో నువ్వు నేను ఉండాలా ప్రధానంటాం లేదు మనమే కాదు ఇంకా అనేకలను అందులో నడిపించాలా అది మన విధానం మనం స్వార్థపరులం కాదు మనకి ఇవన్నీ బయలుపరచబడ్డాక ప్రవచనాలు మన దగ్గరనే దాచిపెట్టుకుంటాం వాటి అన్నింటి అనేక ఎందుకంటే మీరు ఈ లోకానికి వెలుగైన అన్నాడు ఆయన నేను ఈ లోకానికి వెలుగైనాడు కాబట్టి నన్ను ఎవరించేవారు ఈ లోకానికి వెలుగైన కాబట్టి మీ దగ్గర దీపం పెట్టుకుని మంచం కింద పెట్టుకుంటారా పెట్టుకోరు కదా దీపాన్ని దీప స్తంభం మీద పెడతారు అప్పుడు అందరికీ కనిపిస్తుంది అన్నట్టు లైట్ అదే మన విధానం నీకు ఇవి అనుగ్రహించబట్టాలి వీటన్నింటినీ అనేకలతో విదజల్లాలి వెలుగుని వాక్యమే వెలుగు కదా వాక్యం వాక్యం బయలుదేరంగానే వెలుగు కలిగింది కాబట్టి మనుషులకి విడుదల కలిగింది చీకటి నుంచి వెలుగు అనేది రక్షణ విధానం కాబట్టి మత్త వార్తలో ఒకసారి నేను చూపిస్తా మన ప్రభు తన మరణం గురించి ఏరితిగా ప్రవచించిండు మత్స్సు వార్త ఇరవై అధ్యాయము రెండవ వచనంలో ఆయన చెప్తున్నాడు పస్క పండగ ఆయన ఇంకా రెండు రోజులకి ఏం జరుగుతుంది అన్న ప్రవచనం చెప్తున్నాడు మతైసు వార్త ఇరవై అధ్యాయము రెండవ వచ్చనం ఇంకా టూ డేస్ ఇంకా రెండు రోజులు గురించి చెప్తున్నావు కదా రెండు దినములు అయిన పిమ్మట అంటే రెండు దినముల తర్వాత రెండు దినముల తర్వాత చూడండి రెండు దినముల తర్వాత పస్క పండగ వస్తుంది చూడండి అప్పుడు మనుష కుమారుడు సియబడుకై చూడండి అప్పగింపండా నీవు మీకు తెలియను శిష్యులతో మాట్లాడుతున్నాడు రెండు దినముల తర్వాత పసకా పండగ వస్తుంది అప్పుడు మనుష కుమారుడు అప్పగింపబడతాడు అతను సిలవ వేయబడ అన్న విషయం మీకు తెలిసి కాబట్టి పస్కా పండగ రోజు మన ప్రభుత్వం మనం చూస్తా ఉంటాం అయితే నేను కొన్ని సంవత్సరాల క్రితం బైబుల్ బైబుల్ కాలేజ్ లో నేను సంపద క్లాస్ మేట్స్ అయితే అక్కడ ఒక సౌత్ కొరియన్ ప్రొఫెసర్ మాకు లెక్చర్ ఇస్తున్నాడు ఆయన అదే వాక్యాన్ని గురించి మాట్లాడుతుంటే నేను ఇప్పుడు జ్ఞాపకం తీసుకుంటాను వాక్యం అక్కడ పసకా పశు పస్కా పండగ రోజు సాయంత్రం పూత అందరూ పండగ చేసుకుంటున్నారు అప్పుడు ప్రభు అంటాడు శిష్యులను పంపించి మన కొరకు పసుకా కొరకు ఒక ఇంటికి పంపిస్తాడు ఆ ఇంటి వాడికి చెప్పు ప్రభు కోరకు సిద్ధపరచం అన్నాడు పస్క పండుగ ఆచరించడం కొరకు అంటే ఆ ఆ ఇంటి వ్యక్తి అంతా అమరుస్తాడు అమరిస్తే శిష్యులు అందరు అక్కడ కూర్చుంటారు కూర్చున్నప్పుడు ప్రభు అక్కడ మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళతో మాట్లాడతాడు ఆయన చెప్తాడు నేను ఈ పస్కా పశువును ఈ పస్కా విందులో పాలు పొందను నేను రుచి చూడను అర్థమవుతుందా ఆయన చెప్తున్నాడు కానీ నాకు ఇప్పుడు అర్థమైంది ఆయన విషయం ఏంటంటే ఆయన పేరు థామస్ వాంగ్ ప్రొఫెసర్ థామస్ వాంగ్ ఆయన పేరు ఆయన చెప్తున్నాడు స్టేజ్ మీద ప్రభే మాట్లాడుతున్నాడు శిష్యులతని నేను పస్కా విందులో పాలు పొందను ఎందుకంటే ఆయననే పస్కా పశువు కాబట్టి ఆయన పాలు పొందడం వీళ్ళది ఆయననే పస్కా పశువు ఆత్మీయ దృష్టి అందిస్తే ఆయననే పస్కా పశువు కాబట్టి ఆయన పస్కా పశువు అయ్యింది ఆయన శరీరంలో ఆయన పాలు పొందుతాడు కాబట్టి చెప్తాడు కానీ నేను ఇప్పుడు మీతో పాలు పొందను కానీ ఈ విందులో నా తండ్రి ఇంటికి వచ్చినాక అప్పుడు నేను మీ అందరితో పాటు కలిసి పాలు పొందుతాను అంతా ఈ రొట్టె నేను దినాడు అర్థమవుతుందా కాబట్టి ఆయన సన్నిధిలోకి వచ్చినాకనే అందులో పాలు పొందమన్నాడు కానీ మనకి మటుకు పాలు పొందమన్నాడు ఆయన వచ్చిన ఆయన మటుకు మనతో పాటు కలిసి ఒక దినము అందులో పాలు పొందుతా అన్నాడు అందరము ఆయన సన్నిధిలో సమకూడినాక అప్పుడు అందులో పాల్పొందుతున్నాడు ఈ ప్రవచనము నెరవేరణ కొరకు మనం ఇంకా పడుతున్నాం ఇంకా నెరవేరలేదు ఇది కానీ ఇక్కడ మటుకు రెండవ వచనట్టు మత్వార్త ఇరవై నాలుగు అధ్యాయం ఇరవై ఆరో అధ్యాయం రెండవ వచనంలో ఆయననే పస్క పరశువు అయింది మన కొరకు మరణిస్తాడు అనే విషయం మీకు ముందుగానే తెలుసు అని చెప్తున్నాడు అక్కడ కాబట్టి ఏ రీతిగా ముందుగానే తెలుసు యోహాను సవార్త మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు యోహానుస్వార్థ మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనం ఆయన ఏరీతిగా ఆ శిలవు మీద వేలాడతాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ పద్నాలుగవ వచనము అరణ్యంలో చూడండి ఇది పాత నిబంధన కాలంలో నెరవేరింది నిజంగా ఒకసారి అది ప్రకృతి సహజంగా ఆత్మీయంగా మన ప్రభుత్వం నెరవేరుతుంది దాని తర్వాత నీ జీవితం నా చిత్ర నెరవేర్తుంది ఈ విషయం అర్థం చేసుకోండి అరణ్యంలో మూషన్ ఎత్తను అలాగే విశ్వసించే ప్రతి వాడును నా ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు చూడండి మనుషుగమ్ముడు ఎత్తపడవలను ఎత్తపడడం అంటే ఏం చెప్పండి రాప్చరా ఇక్కడ అట్టనే ఉంది కదా ఎత్తబం అంటే సరే చర్చలో చెప్తారు కదా ఎత్త పడడం అంటే సంఘం ఎత్త చెప్తారు కానీ ఇక్కడ మరోసారి మన జ్ఞాపనం చేస్తుండే దేవుడు మన ప్రభువు ఎత్తబడిండు ఎక్కడికి ఎత్తబడిండు శిలువ మీదికి శిలువ మీదకి ఎత్తబడిండు అని చెప్తే ఇప్పుడు వాళ్ళకి ఎట్టుంటుంది కష్టం కదా ఎత్తబడేవాడంటే సిల్వ మరణం పొందాలరా అని చెప్తే ఎటువంటి వాళ్ళ పరిస్థితి సంఘం ఎత్తబడడం అంటే అర్థం ఏంటంటే సిల్వ మరణం కొరకు ఎత్తబడతారు అని చెప్తే నేను పిచ్చి తప్పు తప్పు చెప్తున్నావు అబద్ధం చెప్తున్నావు అంటారు ఎత్తపడడం అంటే అమాతంగా మాయం కావడము అక్కడ ప్రభులు సన్నిధిలో చేరడము మధ్యాకాశంలో పెళ్లి విందుంటది అక్కడ మంచి పక్షపక్ష పరమాణాలు తింటాం అది బోధ యాక్చువల్ ప్రపంచంలో అటువంటి బోధ ఎక్కడ లేదు బైబుల్లో కానీ ఎక్కువ క్రైస్తులు ఆ బోధం వింటారు అబద్దాన్ని ఆశ్రయించిన వారు కాబట్టి వాళ్ళంతర శ్రమల గుండా పోక తప్పదు ఇక్కడ ఎంత బాగా చెప్తున్నాడు యోహన్ సవార్త మూడవ అధ్యాయము పద్నాలుగు పదిహేనవ సల్లో ఆయన ఎత్తబడతాడు ఏ రీతిగా ఎత్తపడతాడు మోషే అరణ్యంలో ఆ సర్పాన్ని ఎత్తిండు గదా కంచుతో చేయబడ్డ సర్ప సర్పం ను ఎత్తినప్పుడు చూచిన వాళ్ళందరూ బ్రతికినరు దాన్ని ఎవరు చూడలేదు వాడు మరణించాడు అది ఉప్ రీతిగా మన ప్రభు మరణానికి సాదృశ్యం సర్పం మీకు తెలుసు అది కుయక్తి పాపంతో గుడింది దాంట్లో పాపమే ఉంటుంది విషయం కాబట్టి సర్పం ఏరీతి కంచుతో చేపడ్డ సర్పం అంటే కంచు అనేది దేవుని కోపానికి సాదృశ్యం ఒక రీతిగా అర్థం చేసుకోవాలంటే ఆత్మీయ దృశ్యం అర్థం చేస్తే ఆ అది ఒక లోహం కదా ఆ లోహం చాలా మెరుస్తూ వేడికి కాబట్టి అది మన దేవుని కోపానికి సాదృశ్యం దేవుని యొక్క కోపము రీతిగా మన ప్రభు మీద కనిపించింది విషయాన్ని మనం చూస్తాం తండ్రి తండ్రి కోపాన్ని ఎట్లా వ్యక్తపరిచింది అంటే తన కుమారుని కూడా ఆ యొక్క శిల్ల మీద విడిచిపెట్టలేదు తన తన ఆమోదు ఇచ్చిండు ఎందుకంటే ఆ రీతిగా తన కుమరుడు మరణించకపోతే ఈ లోకానికి రక్షణ రాదు అని తెలుసరి బట్టి కుమరుడు విధేయత చూపించిండు అదేది ఇవన్నీ ఆత్మీయ సత్యాలు అంటే ఆయన ఆయన దేవుడు కాదా ఎందుకు ఆ రీతిగా చేసిండు అంటే ఆయన సంపూర్ణ మానవుడిలాగా ఉన్నాడు సంపూర్ణంగా దేవుళ్లాగా ఉన్నాడు కాబట్టి ఆయన చూసినప్పుడల్లా మనము ఆయన చేస్తున్న విధానం ఏంటి ఒక దేవుడు మానవ రూపం ధరించి వచ్చిన వాడు కానీ ఎప్పుడు కూడా దేవుడులాగా గొప్పతనం చూపించుకోలేద ఈ లోకంలో దేవతలు అందరూ చూపించుకుంటారు అట్లా మనుషులు కల్పించిన వాళ్ళందరూ కానీ ఆయన ఎక్కడ కూడా అటు చూపించి సామాన్య మనుషులాగా జీవించిడు ఎందుకు జీవించిండంటే ఒక ప్రణాళిక ఉంది ఒక ప్లాన్ ఆయన మనం ద్వారా మనుషులు రక్షణ పొందాలి కాబట్టి ఆ రీతిగా ఆయన సంపూర్ణంగా మానవులాగా చూసి కూడా నా తండ్రి తండ్రిని అడిగినచ్చో ఆయన వేవేల దూతలను దూతలను పంపించి నన్ను ఇక్కడి నుంచి రక్షించగలడు అని అన్నాడు అంటే ఆయనకు తెలుసు అది సాధ్యమని కానీ కావాలని అడగలేదు ఎందుకంటే ఆయన మరణించగా మరణించాల అందుకోరికే ఈ లోకంలోకి వచ్చి జ్ఞాపం చేసింది కాబట్టి మూస ఏ రీతిగా దాన్ని ఆ సర్పాన్ని ఎత్తిండో అదే రీతిగా మనుషుకు మనం కూడా కాబట్టి ఎత్తబడడం అనేది మరణానికి సాదృశ్యం అని కూడా మనం చెప్పాలి మనుషులకు కాబట్టి ఈ సంఘం అంటే మీరు అమాంతంగా మాయమైపోతారు అనుకుంటున్నారు కానీ కానే కాదు అది ఒకడు కొనిపోబడడం ఒకటి విడబడమనేది కొనిపోబడ్డవాడు శిక్షకి కొనిపోబడుతున్నాడు విడబడ్డవాడు శిక్ష నుంచి విడదలబుతున్నాడు అన్న సత్యాన్ని మనం చూపించాలి ఇవన్నీ రివర్స్ అయిపోయినాయి చర్చి బోధలో రివర్స్ అయిపోయినాయి కాబట్టి మనము మనుషులకి దీన్ని ప్రేమతో చూపించాలా ఓపికతో చూపించాలా వాళ్ళు అడుగుతారు లేదు మేము ఇట్లా ధ్యానించినాం మేము అట్లా ధ్యానించిన అన్నప్పుడు కరెక్ట్ మీరు ధ్యానించిన విధానం ఆ రీతి ఉంది కానీ బైబిల్ ఆ రీతిగా లేదు మిమ్మల్ని మిమ్మల్ని తప్పు మీరు నేర్చుకున్నారు అతిగా మీకు అనేతిగా చెప్పబడింది నేర్చుకున్నారు కానీ బైబుల బట్టి అట్లా లేదు చూడండి అని మీరు చూపించాలి మీరు చూపించినప్పుడే ఆయనకు కుమారులాగా ఉంటారు అందుకే ఆత్మ చేత నడిపడే వాళ్ళు అనగా కుమారు ఇందాక వాక్యంలో నౌలు రాష్ట్ర పత్రిక తన ఆత్మ చేత ఎందుకు నడిపడి వారు అందరూ దేవుని కుమారులు అన్నాడు కాబట్టి ఆయన ఆత్మ నీకు చూపించినప్పుడు నువ్వు అనేక రేపు ప్రకటించినప్పుడు నువ్వే ఆయన కుమారునివి ఆయన కుమార్తె లేకపోతే కాదు ఆయన ఆత్మచేత నడిపింపు పడకపోతే నువ్వు ఆయన కుమారుని కావు ఆయన కుమార్తె అసలే కావు కాబట్టి మనకి ఎందుకు అంత ధీమాగా ఎందుకు అంత ధైర్యంగా ఉంటాం మాకు ఏం కాదు ఏముంది ఒకవేళ మరణించినా నాకు ఏం కాదు ఎందుకంటే నాకు ధీమా నాకు నిరీక్షణ ఏదో నాకు తెలుసు ఈ క్షణం కాలం ముగించుకున్నా నేను ఎక్కడ నాకు తెలుసు చాలా ధైర్యం అహం కాదు ధైర్యం ఉంది ఎందుకంటే ఈ నిరీక్షణ నిన్ను సిగపరచదు స్పర్శనీయదు ఇది నిజమైనది సత్యం కాబట్టి నాకు తెలుసు అందుకని నీకు తెలుసు కాబట్టి ఇతరులు కూడా తెలుసుకోవాలన్న తృప్తితోని వీటిని నువ్వు అందరికీ ప్రకటిస్తున్నావు కాబట్టి ఆయన ఏరీతిగా ఎత్తబడి మధ్యాకాశానికి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం అదే రీతిగా నీ జీవితం నా జీవితం కూడా ఉంటుంది చూడండి ఒకసారి దళితుల రాష్ట రెండవ అధ్యాయము దళితుల రాష్ట రెండవ అధ్యాయము ఇరవైఅవ వచనం చూడండి ఇప్పుడు నీ జీవితంలో శిలో మరణం అంటే ఏందని నెడీపు అర్థం కాల నేను క్రీస్తుతో కూడా చూడండి క్రిసుతో కూడా సిలవ ఇవ్వబడినాను ఈ అనుభవం నీకు ఎప్పుడైనా జరిగిందా నువ్వు కూడా సిలవ ఇవ్వబడ్డావు ఆయనతో పాటు అంటే నువ్వు అనుకోవాలా ప్రభు అక్కడ వేలాడుతున్న నేను కూడా వేలాడినను అని అనుకోవాలా అంటే అటువంటి అనుభవంలోనికి నువ్వు పోవ్వాలా లేదు బ్రదర్ నాకు వద్దు పోచి చూడని శ్రమ నాకు అంతా సుఖమే కావాలా బ్రదర్ అంటే నువ్వు ఆయన మరణంలో పాల్పొందుతలేవు గుడ్ ఫ్రైడే అంటే అదే కదా నువ్వు ఆయన మరణంలో పాల్పొందకపోతే అది ఎట్లా గుడ్ అయింది బ్యాడ్ అది దాన్ని ఎందుకు గుడ్ ఫ్రైడే అని పెట్టుకున్నారు పేరు మీకు తెలుసా అది గుడ్ ఎందుకంటే ఆయన మరణించకపోతే నీకు సమాధానం ఉండదు నీకు రక్షణ ఉండదు నీకు సంతోషం ఉండదు చనిపోతే మనుషులు చనిపోతే దుఃఖం ఏడుస్తుంటారు అయ్యో చనిపోయిండు అని కానీ నీకుండదు దుఃఖం ఎందుకు తెలుసా ఆయన చనిపోయినట్టు ఎక్కడ పోయి ఉంటాడు ప్రభు సన్నిధిలో ఉంటాడు ఒకరోజు ప్రభు తన బిడ్డలను వెంట పెట్టవలసిన మొదటి పత్రికలో కాబట్టి మనకి ఇంకా భయం ఉండదు నిరీక్షణ లేని ప్రజల మీరు ఏడవద్దు వాళ్ళకి నిరీక్షణ లేదు నువ్వు ఎక్కడ పోయినా చనిపోయి అయ్యో అని ఏడుస్తూ ఉంటారు కానీ మనం ఏడమ ఎందుకంటే అరే చనిపోయిన విశ్వాసి ఖచ్చితంగా ప్రభు చెతా ఉంటాడు ఆయన ఒక రోజు తిరిగి తీసుకుని అది తర్వాత మనకు అనుకుంటాం ఇంకా ఎంతకాలం ప్రభు ఇంకా ఎంతకాలం రెండు వేల సంవత్సరాలు అయిపోయింది ఇంకా ఎంతకాలం అంటా ఉంటాం అది నాకు అది అవిశ్వాసానికి సూచన ఇంకా ఎంతకాలం అంటే అవిశ్వాసం సూచన దేవుని దృష్టిలో కాలము చాలా తక్కువ మన దృష్టిలో కాలం ఎక్కువ ఆయన దృష్టిలో వెయ్యి దినము ఒక దినంతో సమానము వెయ్యి సంవత్సరంలో ఒక దినంతో సమాచారం నీకు ఒక దినం లాగా ఉంటే ఆయనకి వెయ్యి దినం లాగా ఉంటది నీకు వెయ్యి లాగా ఉంటే ఆయనకు ఒక దినం లాగుంటది అది విధానం అది కాబట్టి ఆయన దృష్టిలో టైము వింతగా ఉంటది నీ దృష్టిలో టైం ఎప్పుడు ముందుకు పోతా ఉంటది ఆయన దృష్టిలో టైం వెనకెకి ముందుకు పోతా ఉంటది కాబట్టి చాలా త్వరగా ముగిస్తుంది టైం ప్రాణంగా చూస్తాం ఎక్కడ చూస్తున్న జ్ఞాపకం వస్తున్నాయి చనిపోయిన వాళ్ళంతా ఉలిక్కి లేస్తారంట ఆయన వచ్చేట ఈ లోకంలో అప్పుడే నిద్ర పోయి లేస్తారు కృష్ణవా ఇట్లా నిద్రపోయే అనేసి చనిపోయిన వాళ్ళందరూ అట్లా లేస్తారట ఉలిక్కి పడి తుల్లిపడి లేక్యం తుల్లిపడి లేస్తారు ఎందుకంటే ఎంతకాలం అయితే పండుకొని పొద్దున పండుకొని సాయంత్రం లేచే మనం అంటూ ఉంటాం మధ్యలో కాబట్టి ఉలిక్కి లేచే విధానం మరణం అంటే కాబట్టి మనము మరణించిన వాళ్ళ గురించి ఎప్పుడు మనం బాధపడము కానీ ముఖ్యంగా చెప్తున్నా చూడండి నీకు కూడా ఆ అనుభవం ఉండాలా ఇంత నేను క్రీస్తు కూడా సివడి ఉన్నాను అని ధైర్యం నువ్వు చెప్పగలవాయి నేను క్రీస్తుతో కూడా సిలువైబడి ఉన్నాను పౌలు చెప్తున్నది ధైర్యంగా నువ్వు చెప్పగలవా చూడండి నువ్వు చెప్పలేవు ఎందుకో తెలుసా ఆ అనుభవంలో నువ్వు పోలేదు కావచ్చు ఆ అనుభవంలో పోయిన వాళ్ళందరూ చెప్తారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తారు నాకు తెలుసు వాళ్ళు నువ్వు చెప్తలేవంటే ధైర్యంగా నువ్వు ఆ అనుభవంలో పోలేదు చూడండి సిలువ వేయబడక ఆయన ఎంతగానో ఆహ్వానం వదిలేవాడు నేరాలు మోపేరీ నిందలు మోపారని మీద ఆయనని బాగా కొట్టింద్రు గుర్దిం చిత్రమంతర శ్రమ ఆయనలో ఏ పాపం లేదు కానీ ఆయన మీద నేరం ప్రయత్నించినట్టు మనం చూస్తున్నట్టం అయితే ఆ నేరం మోపే విధానం ఏ రీతిగా ఉందంటే రాజకీయ విధానం లాగా కనిపిస్తా మనం చూస్తాం దాని అంత డీటెయిల్ గా పోనీ ఆ ముగించబడారు ఆ వాక్యం నిర్మయవాదం నేను క్రీస్తు కూడా సియబడి ఉన్నాను ఇకను చూడండి ఇకను జీవించు నేను గాను ఎందుకు జీవిస్తున్నాడు ఇది నువ్వు జ్ఞాపకం తీసుకోవా ప్రతిరోజు ఉదయం లేసినప్పుడు నేను సులువ మరణం పొందిన వాడును నేను చనిపోయిన వాడును కానీ నాలో జీవిస్తున్నవాడు ఎవరు ఏ నాలో ఉన్నాడు ఈ విషయం నువ్వు జ్ఞాపకంకి వస్తున్నప్పుడు ఎవ్రీ డే వదరుతే పడ్డ గొర్రెల్ల ఈ లోకం అంతా స్థితిలోనే ఉంది ఎప్పుడు నేను రకేయాలనా ఎప్పుడు నీ మీద పడాలనా అనే చూస్తున్నాడు ఇది లోకం కాబట్టి ప్రతి ఒక్కసారి నువ్వు ఇంటర్ నుంచి బయటకు పోయినావు అంటే అనుకోవాలా నేను ఇప్పుడు వదకే పడ్డ గొరకుల జీవితంలోనే పోతున్నాను కాని నాకేం కాదు ఎందుకంటే నేను ఎప్పుడో చనిపోయినాను నాలో ఉన్నవాడు నాలో జీవిస్తున్నవాడు ఏసు ప్రభు కానీ నాకేం కాదు అది నిరీక్షణ నాకేం కాదు భవిష్యత్తు నాకేం కాదు నా భవిష్యత్తు చేతిలో సురక్షిత భయపడను అని ఆలోచించే జీవితమే నిజమైన దేవుని బిడ్యాల జీవితం అందుకే గళిత రాష్ట్ర పత్రికలో ఆరవ అధ్యాయంలో ఒక వాక్యాన్ని చూపిస్తాను చూడండి ఆరవ అధ్యాయము పద్నాలుగు అవచ్చును అయితే చూడండి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఎందు మరి దేని ఎందు అతిశయించటం నాకు దూరమగునుగా పౌలు అంటున్నాడు ఈ విషయం నేను అతిశయిస్తా అతిశయించడం అంటే గర్వించడం నేను దేని విషయంలో గర్విస్తా దేని గర్వించను ఒకటే విషయంలో గర్విస్తా కాబట్టి గర్వించను చెప్తున్నాడు అతిశయించినట్టు అంటే ఈ లోకంలో నేను అతిశయించాల్సిన విషయం నాకు ఏది లేదు అందం లేదు శక్తి లేదు ఐశ్వర్యాలు లేవు ఆస్తులు లేవు నాకు ఏమి లేవు బలగం అసలేదు నేను దీన్ని కూడా అతిశయించలేదు ఎక్కువ చదువుకున్నానని అతిశించాలా పనికిరాని చదువు నీ సర్టిఫికేట్లన్నీ చెత్తకుండా వేయాల్సి ఉంది చివరి నువ్వు ఎంత గొప్ప ఉద్యోగాలు ఉన్నాయన గానీ అవన్నీ పనికిరానివే దేనిలో కూడా నువ్వు అత్యశయించలేవు కేవలం ఆయన శిలువ మరణం కాబట్టి శిలువ మరణం దేనికి సంబంధించిందంటే అందులోనే మనం అత్యశయించాలా అందులో అత్యశించేది ఏముంది బ్రదర్ అందులో అత్యశయించడదేముంది అందులో కూడా నువ్వు అత్యశయించలేవు ఆయన మరణము నిన్ను ఏ రీతిగా మార్చుకుంది అదొకటి నువ్వు అత్యశయించాల అంటే నువ్వు గర్వించేది కేవలం ఆయన మరణం గురించే అంటే అన్న కూడా గర్వించదు అన్న విషయం జ్ఞాపకం చేస్తున్నాడు ను దేని విషయం కూడా అతిశయించదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు సిలువ ఆ రీతిగా మన జీవితాలను మార్చింది అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు కాబట్టి ఇక మీదట నీకు గర్వం వచ్చినప్పుడు సిల్వ జ్ఞాపకం చేసుకోమని చెప్తుంది వాక్యం కాబట్టి దేని విషయంలో గర్వించండి ఒకవేళ రక్షించుకోకపోయింటే నాకు ఇవి వచ్చాడు దా జాస్తి ఒకవేళ రక్షించకపోయింటే నాకుండేదా ఇటువంటి ఆరోగ్యం అది అతిశయం అంటే అర్థం కాబట్టి నువ్వు దేని విషయంలో అతిశయించినా ఓ ఇది తప్పు అతిశయం ఇది నాకు సిల్వ నుంచి వచ్చింది కాబట్టి నా ప్రభు నుంచి వచ్చింది నా ప్రభు ఆడ వేలాడకపోయింటే నాకు ఇది రాకపోయేది అన్నదే ఆత్మీయ విధానము కానీ చూడండి ఇక్కడ కొన్ని విషయాలు నేను మీకు చూపించేసి రోజు ముగించుకుంటా ఈ యొక్క మరణాన్ని దాన్ని రాజకీయంగా మార్చుకున్నారు చరిత్రలో కొంతమంది ఎవరు వాళ్ళు అంటే హేరోద్ రాజకోడు ముగ్గురు మీకు కనిపిస్తారు ఇప్పుడు హేరోద్ రాజకొడు తర్వాత సీజర్ అనే చక్రవర్తి వారి పేరు తిబరియుడైన కైసరు అని ఉంటాయి బైబిల్లో తిబేరియస్ సీజర్ అనుంది ఇంగ్ లో పదం వాడి పేరు కాబట్టి హీరో ఒక హీరో చాలా మంది పేర్లుంటాయి హీరో అనేది బిరుదు కానీ దాని వెనక ఇంకొక పేరుంటది వాడికి కాబట్టి అంతియోపయు అనే హీరోదు అనే ఒక పదం ఉంటుంది ఒక పేరుంటది దాని తర్వాత మన ప్రభు పుట్టినప్పుడు ఒక హీరో ఆ హీరో వేరే మన ప్రభు చనిపోయే ఉండే హీరో వేరే అట్లా ముగ్గురు నలుగురు హీరోలు ఉంటారు మనకు బైబుల్లో చూస్తాం మనం కానీ ఇక్కడ ఉన్నది ఆయన చనిపోయే టైంకి ఉంటే హీరోది పేరు హెరోద్ అంతియోపయ అంటారు ఆయన హెరాడ్ ఆంటీపస్ అంటారు కాబట్టి ఈ రాజు తర్వాత చక్రవర్తి ఏమో జూలియస్ ఆయన సిబేరియస్ సీజర్ దాని తర్వాత సీజర్ కి సీజర్ దగ్గర ఉండే ఒక సైన్యాధిపతి సెంచూరీన్ అంటారు ఇంగ్లీష్ లో సెంచూరీన్ అంటే ఆయన కింద కొన్ని వందల మంది అధిపతులు ఉంటారు సైన్యాధిపతులు అంటే సైన్యాధిపతుల కంటే పెద్దవాడు అన్నట్టు అంటే చక్రవర్తికి చక్రవర్తి తర్వాత సెకండ్ పొజిషన్ అనేవాడు అంత పవర్ఫుల్ ఫెలో అతని గురించి మనం బైబిల్ ఎక్కడ చూడం గానీ చరిత్రలో మట్లాన్ని చూస్తామన్న పేపర్ ఆయన పేరు ముఖ్యంగా చర్చ్ హిస్టరీ పుస్తకాలు చదివితే అక్కడ తెలుస్తుంది వాడి గురించి ఆయన మరణం పెళ్లిక ఎంత రాజకీయం జరిగిందన్న విషయాన్ని అయితే ఫిలాత్ని ఫిలాత్ మీకు తెలుసు కదా పొంత పిలాత్ అనే వ్యక్తి అక్కడ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు తివ కైసరు రెండవ వాడు హెరాదు అంతిపతాత్ దాని తర్వాత పొత్తి పిలాతు ఇంత ఉన్నారు ముక్కున్నారు కదా అయితే ఇంకొక వ్యక్తి గురించి నేను చూపిస్తాను జోసిఫస్ అనే చరిత్రకారుడు అతని గురించి మాట్లాడాడు అతని పేరే ఏలియస్ సజనేస్ అనే పదం ఈయన ఒక సెంచూరియన్ లేక ఒక పెద్ద చైన్యాలకు అధిపతి అన్నట్టు అయితే ఈ సెంచూరియన్ కి చాలా ద్వేషం అన్నట్టు అంటే దేవుడి ద్వేషం కానీ మీకు అర్థం మీరు అర్థం తీసుకోవాలా యూదులు అసలైన యూదులు క్రైస్తవులని బైబుల్ సెలవిస్తుంది కానీ ఆ రోజుకి మట్టు యూదులు అనేవాళ్ళు ఆ దేశంలో పుట్టిన వాళ్ళే ఇస్రాయల్ దేశంలో పుట్టిన వాళ్ళే యూదులు కాబట్టి ఈ సజనిస్ అనే వ్యక్తికి యూదులు అంటే చాలా ద్వేషం అందుకని ఆయన ఏం చేసిండు ఫిలాత్ని అక్కడ న్యాధిపతి ఎన్నుకున్నాడు న్యాయధిపతి ఎన్నుకొని ఆయన మైండ్ ఏంది యూదులను అందరినీ ఆయన ఆయన విధానం అది యూదులందరినీ నిర్మూలించాలా కాబట్టి ఆయన ఎట్లా నిర్మూలించాలా డైరెక్ట్ గా పోయి చంపడానికి వీల్లేదు ఆ రోజులలో కాబట్టి వాళ్ళ మీద అన్యాయంగా నేరమోపాలా పిలాతు న్యాయస్థానంలో దప్పించాలా వాళ్ళ మీద శిక్షని అమలు పరచాలా అది వాడి విధానం కాబట్టి పిలాతు మహాక్రూరుడు అన్న విషయాన్ని మనం బైబుల్లో చూస్తూ ఉంటాం నేను ఎన్నిసార్లు చూపిస్తాను మీకు మీ జ్ఞాపకం లేదో బైబుల్ స్టడీస్ లో పిలాతు యొక్క గుణగణం ఎంత కఠినమైన గుణగణం అంటే తను ఒకసారి లూకసు వార్త అధ్యాయం పిలాతు ఎటువంటి కఠినడాది అక్కడ చూపడింది లూకసు వార్త పదమూడవ మొదటి వర్షం పిలాతు చూడండి కొందరి రక్తము వారి బలు కలిపి కలిపిను అంటే పిలాతు రకరకాల దేవతలను పూజించేవాడు రోమ రోమిల దేవతలు గ్రీక్ గ్రీస్ దేశాలు పూజించిన దేవతలని ఈ పిలాత్ పూజించేవాడు ఒకప్పుడు కాబట్టి ఆ దేవతలకి బలి అర్పించినప్పుడు గళలీలోని విశ్వాసులని చంపించి వారి రక్తాన్ని వారి బలి రక్తంతో కల్పించి వారి దేవతలకు అర్పించడం అంతా కఠినడు పిలాత్ అర్థమవుతుందా కాబట్టి ఆ పిలాత్ని న్యాధిపతి నియమించిన వాడు ఈ సజనేస్ అనేవాడు ఎయిలియస్ సజనేస్ వాడి పేరు ఐలియస్ సజనెస్ అంతా చాలా క్రూడ్ అంటారు తర్వాత సజనేస్ తర్వాత సీదర్ ఏం చేస్తాడు తనని చంపిస్తాడు చరిత్రలో ఎందుకంటే ఆ చాలా పవర్ఫుల్ అయిపోయి చక్రవర్తినే పల ద్రోషి ఆయననే మహా చక్రవర్తి అవుదాం అనుకుంటాడు చరిత్రలో అంత భయంకరమైన మనిషి అనేటతట్టి అదే టైం మన ప్రభువు మరణం కూడా మన ప్రభుని బంధించడము పిలాత్ తీసుకురావడము ఇవన్నీ అవే టైంలో నెరవేరుతున్నాయి ఇవన్నీ మనం బైబుల్ చూడం గాని మనం చూసిందంతా కేవలము పిలా దగ్గర నుంచి ఏం జరుగుతుంది అన్న విషయాన్ని అయితే ఒక విషయాన్ని నేను చూపించేసి వాటిని ముగించుకుంటాను పిలాత్ దగ్గర ఏం జరిగింది అనేది పిలాత్ దగ్గరకు వచ్చినప్పటికి పిలాత్తు మన ప్రభుని ప్రశ్నిస్తున్నాడు ఇప్పుడు నీకు తెలుసా నిన్ను వినిపించినప్పుడు నాకు శక్తి కలదు నాకు అధికారం కలదు అని అంటున్నాడు అంటే గర్విస్త విడిపించడానికి వరకు నాకు అధికారం కలదు అంటే అప్పుడు ప్రభు అంటాడు ప్రతి అధికారము పైనుంచి రావాల్సిందే ప్రతి అధికారం పై నుంచి రావాల్సిందే ఈ విషయం బాగా అర్థం చేసుకోండి నీ మీద కఠినుడు రాజ్యం వెళ్తున్నాడు అంటే ఈ అధికారం ఎవరిచ్చి మన ప్రభు ఇచ్చింది ఈ దేశానికి క్రూరమైన రాజు ఎందుకుంటాడు అధికారం ఎక్కడి నుంచి వచ్చింది పైనుంచి వచ్చింది నువ్వు ఎలక్షన్స్ ఎన్నుకుంది కాదు నువ్వు ఎలక్షన్స్ వేసినా నువ్వు ఓట్లు వేసినా ఎక్కున్నా వాడిని ఎన్నుకోవాల్సింది ప్రభువే మన దేవుడే ఎన్నుకుంటాడు రాజుని గతంలో క్రూరమైన రాజుని ఎన్నుకుంది కూడా మన దేవుడే ఎందుకనేది మీకు అందరి దేశ డీటెయిల్ గా ఇప్పుడు కానీ మన మన విశ్వాసాన్ని బలపరచడం కొరకు మనల్ని బుద్ధి చెప్పడం కొరకు కఠినలను మన మీద రాజ్యం వెళ్ళేటట్టు చేస్తా ఉంటాడు పరుడు ఏ రీతి రాజ్యం వెళ్ళేటట్టు చేసిండు విశాల్ఫా మీద బాగా ఉంటాయి కదా పరుణ్ అదే రీతిగా నిపుకంది భారంగా ఉండే దేవుడి బిడ్డల మీద అశురు రాజు అహశ్వర రాజు వాడి కాలంలో యూదులని మొత్తం సంహరించాలనుకున్నాడు కదా కాబట్టి శాసనం ఆ రీతిగా మనం చూస్తుంటాము అలెగ్జాండర్ కాలంలో గాని హెరో రాజుల కాలంలో గానీ దేవుడి బిడ్డని సంపూర్ణంగా నిర్మలించాలనేదే వాళ్ళని అంటే దేవుడి బిడ్డలు శ్రమల గుండ పోయినప్పుడు ఏడ్చేవాళ్ళు ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు క్షమించి వాళ్ళ పాపం క్షమించి వాళ్ళకి ఒక విడుదల కల్పించేవాడు కొంతకాలానికి మళ్ళీ వాళ్ళ తిరిగి పాపం చేయడము మళ్ళీ శ్రమల గుండ పోవడం అందుకని ఆ పిలాత్తోని సంభాషిస్తున్న మన ప్రభు యోహాను సువార్త పదమూడవ పద్దెనిమిదవ అధ్యాయం దాంతో చూడగా ముగించేస్తా వాక్యం కొంచెం స్పీడ్ గా మీరు వాక్యాలు తీసుకోగలిగితే యూహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ పిలాతో ప్రభుత్వం మాట్లాడుతున్నాడు దాని తర్వాత ఏమైనా మాట్లాడుతున్నాడు సత్యం సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి చూడండి ఏసులో పుట్టుగా దేనికి సంబంధించింది అంటే చాలా మంది చెప్తారు రక్షకుడు బ్రదర్ అయిన మెసే బ్రదర్ ఇక్కడ చెప్తా ఉంటారు లూకాసు వర్తలు వాక్యం కానీ మన ప్రభుత్వ తన నోటి ద్వారా చెప్తున్నాడు ఎందుకు పుట్టిండు ఎందుకు పుట్టిండు సాక్ష్యం సత్యం గురించి సాక్షినివ్వడానికి పుట్టిండు ఇప్పుడు నువ్వు అర్థం చేసుకో నీ పుట్టుగా దేనికి నీ పుట్టుగా దీనికి ఎందుకు కూర్చున్నావు సరే నువ్వు అనొచ్చు తల్లి గర్భాలకి వెళ్ళి వేరే నీ నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకున్న దినం వేరే అది నూతన జన్మ అనుభవం అంటాం రెండవ జన్మ అనుభవం మొదటి జన్మ శారీరకమైంది రెండవది ఆత్మీయమైంది నూతన జన్మ అనుభవం రెండవది కాబట్టి రక్షింపబడ్డవాడు ఎందుకు రక్షింపబడుతున్నాడు అంటే సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి అంతకంటే ఏమైనా కాబట్టి నువ్వు సత్యం గురించి సాక్ష్యం నీకు రక్షణ అనుభవం లేదంటే కదా ఓకే చెప్పాలంటే అంతేనా నువ్వు రక్షణ పొంది సత్యం గురించి సాక్ష్యం ఇవ్వకపోతే నీకు రక్షణ ఉందా పోగొట్టుకుంటున్నావా ఉందని చెప్పుకుంటున్నావా ఉందని చెప్పుకొని పోగొట్టుకుంటున్నావు ఉందన్నప్పుడు నువ్వు సాక్ష్యం అది పాయింట్ మేము ఎక్కడ పోయినా ఇదే ఇవే విషయాలు చెప్తా ఎందుకంటే అందరూ శిష్యులుగా మారకపోతే ఆయన ఎట్లా సరే లోకం లెక్కి ఇందాక దాసుడు గురించి వాడు ఇతర దాసుని శ్రమల పాల్ చేస్తున్నాడు కదా సేవకులే ఇతర సేవకులకు నేర్చుకుంటాం ఈ రోజుల్లో అందరూ అంతే ప్రపంచంలో అందరంతే చెడ్డ సేవకుడు మంచి సేవకుని పక్కన బలెంలాగుంటాడు వాడు ఇవి ప్రతి చర్చలో ఉంటాయి అవి మనం చూపించాడు ప్రభు కాబట్టి అవి తిరిగి తిరిగి చూపిస్తుంటాడు నువ్వు ఒకటే దాన్ని జాగ్రత్తగా పరిశీలించాల కాబట్టి మన ప్రభు పుట్టింది సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికే నువ్వు కూడా ఈ సత్యాన్ని తెలుసుకుని సాక్ష్యం ఇవ్వడం నేర్చుకో నీ కాలం ముగించుకుండేంత వరకు మెకానికల్ గా జీవించ నేనప్పటి విషయం మీకు చెప్తాను గొప్ప గొప్ప ఆధిక్యతను నేను పోగొట్టుకున్నాను నా లైఫ్ లో కావాలని కొని కొన్ని చేతి వరకు వచ్చిపోయినాయి కొన్ని నాంతటి నేనే వద్దేశొప్ప గొప్ప పొజిషన్స్ నా లైఫ్ లా ఎందుకు అవుతుంది సార్ అతని చెప్తే కష్టం కదా వీళ్ళు ఈ అర్థమైందా బయట చెప్తే ఎందుకు ఎందుకు సార్ అట్లా ఉద్దేశించే ఇప్పుడు సత్యం నుంచి సాక్షివైతే అంటే మెంటల్ అంటారు ఖచ్చితంగా వీడు మెంటల్ అంటారు అర్థమవుతుందా కాబట్టి మీరు చెప్ మీరు ఏ రీతిగా వాడిని చెప్పాల ఓపికతని చెప్పాలి కదా ఒక ఒక నా లైఫ్ కు ఒక ప్లాన్ ఉంది ఆ ప్లాన్ ను నిర్వర్తించుకోవడం కొరకు నేను కొన్ని కాంప్రమైజ్ నా లైఫ్ లో అని చెప్తే వాడికి అర్థమవుతుంది వాళ్ళ ఏదో ఉంది నిజంగా ఏదో ఉంది దీన్ని మనం జాగ్రత్తగా నేర్చుకోవాలంటే వాడి మైండ్ తయారైతా ఉంటది వినడానికి వాక్యం అప్పుడు నువ్వు మెల్లమెల్లగా మెల్లమెల్గా ఈ రోజు కొంత పోతే ఒక వారానికి వాడికి తెలుస్తుంది అప్పుడు వాడి మనసు వెలగొచ్చు వాడు స్వీకరించచ్చు లేకుండా ధృవీకరించచ్చు అది వాడి ఇష్టం కానీ మనం అట్టు ఒకేసారి చెప్తే వాడు భరించలేడు ఆ సత్యం ఎందుకంటే ఇది న్యూక్లియర్ బాంబు కంటే చాలా డేంజర్ సత్యం భరించలేరు మనుషులు ఎవరు కూడా సత్యం కాబట్టి ఇప్పుడు చూడండి పిలాత్డు మెంటలోడు వాడికి అర్థం కదా ఎందుకంటే వాడు దయలం కాబట్టి వాడికి ఈ సత్యం అంటే అడుగు అర్జును ప్రశ్న సత్యం గురించి సాక్ష్యం ఇచ్చిన నేను పుట్టితేనే అని మన ప్రభు చెప్తున్నప్పుడు పిలాత్ అడుతున్నాడు ఇంత నిమిత్తమే ఇంత నిమిత్తమే నేను లోకంలో కూడా వచ్చిన సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట విను లేనివాడు వినడు ఈ మాక్యాడు ఎవడు వినడు ఎందుకంటే వాడు సత్య సంబంధి అయితేనే మనం చెప్తున్న ఈ మాటలు వింటాడు ఎందుకంటే మన ప్రభు చెప్పిన మాటలు ఇవి నా నోటి వచ్చినవి కాబట్టి నువ్వు ఒక పని చేస్తలేవు ఆ పని చేయకపోతే నేను ఎందుకు పెంచుకుంటాడు చూడండి క్రైస్తవ జీవితం ఎందుకు స్వార్థం అన్నీ పొందుకోవాలా అన్ని నాకు కావాలా నాకు ఇది కావాలి నాకు అది కావాలా ఉదయం నుంచి సాయంత్రం వరకు నాకు ఇది కావాలి అది కావాలంటాం గాని ఆయన కొరకు నువ్వు ఏమిచ్చినావు పొందు పుట్టిన ఆయన దగ్గర నుంచి కానీ ఏమైనా ఇస్తున్నామా ఆయన అడుగుతాడు ఇదికెళ్లి కొబ్బరికాయ అడుతాడు క్యాండిల్ అడుతాడా బ్రెడ్ అడుతాడా లడ్ అడుతాడా అని ఏమి అడిగాడు ఆయన కేవలం కావాల్సిందేం తెలుసా మీరు సర్వలోకానికి వెళ్లి సర్వసృష్టి సువార్త ప్రకటించే చెప్పింది ఆగ్ఞా అంతకంటే మీకేం చెప్పలే పని మీరు తెలుసుకున్న ఈ సత్యాన్ని ప్రేమతో అనేకులకు ఓపికతో చెప్పమన్నాడు అది నువ్వు చెప్పకపో చెప్పకుండా నాకు ఇది కావాలి నాకు అది కావాలని కోరుకుంటావుంటే అది ఏమైనా బాగుందా అది స్వార్థంతో కూడిన జీవితం లాగలేదా తప్పు లేదు ఈ లోకంలో సంపాదించుకోవడం అనేది తప్పు కానే కాదు ఎందుకంటే అది నీ యొక్క నియమం నీ యొక్క ధర్మాన్ని నిర్వర్తించుకోవాలి ఒక భర్తవి ఒక భార్యవి నీ యొక్క పని ముగించుకోవాలి లోకంలో ఒక భర్త కుటుంబాన్ని పోషిస్తాడు భార్య పిల్లల్ని పెంచుతా ఉంటది అది విధానం ఇవన్నీ నేర్పించడం దేవుడు అవన్నీ చేస్తూ నువ్వు ఇది చెయ్యాలి శిష్యులు అంటారు అందుకే ఓ పెళ్లి పరిస్థితులు ఇంత భయంకరంగా ఉంటే పెళ్లి చేసుకోకపోతే మంచిది కదా అంటార లేదా శిష్యులు అంటారా లేదా పెళ్లి చేసుకోవడం ఇంత బాధ ఉంటుంది ఆ అని అంటారు వాళ్ళు దేవుడు మన ప్రభుత్వం పెళ్లి చేసిన వాళ్ళకి ఇంత బాధలుంటే పెళ్లి చేసుకోకపోవడమే మంచిది అంటే అప్పుడు ఏమిటో తెలుసా మన ప్రభు జ్ఞాపకం లేదా మీరు వాక్యం అనుగ్రహం ఉన్నవానికి ఇది అర్థమవుతుంది అంటాడు అంటే నువ్వు పెళ్లి చేసుకోవాలన్నా వద్దా అనేది అనుగ్రహం ఉన్నవాడికి అర్థమవుతుందంట కానీ మనం అర్థ చేసుకున్న సరే మనం చేసుకునే వాళ్ళం ఇక్కడ అందరం కాబట్టి మనకొక విషయం అర్థం కావాలి ఏం తెలుసా నువ్వు సత్యం కోరిక ఈ సత్యం కోరిపి లోకంలోకి వచ్చినావు సత్యం కోర్పు సత్యాన్ని నువ్వు ప్రకటించినవు అంతకంటే నువ్వు ఏమి చేసినా అవన్నీ పనికిరానివి సమస్తము పెంట కుప్ప అన్న విషయాన్ని ప్రభు జ్ఞాపం చేసింది మనకి అందుకే చూడండి ఇప్పుడు ఏమంటున్నాడు అందుకు పిల్లలు ఏమంటుంది ఇప్పుడు సత్యం అనగా సత్యం అనగా ఏమిటి ఆయన అంటున్నాడు ఏ సమత సత్యంటే ఏందయ్యా అంటే వాడికి తెలదా సత్యం అంటే చెప్పాలా రోమ సామ్రాజ్యము గ్రీసు దేశానికి బయటకు చరిత్రలో అలెగ్జాండర్ కాలం తర్వాత జరిగింది మూడు వందల సంవత్సరాల్లో జరిపింది ఇదంత చరిత్ర మూడు సంవత్సరాలకి ముందు మన ప్రభుత్వం ముందు అలెగ్జాండర్ ని గొప్ప రాజు వస్తాడు ఏమన్నా కాలంలోనే ట్వంటీ సిక్స్ గా ట్వంటీ సెవెన్ ఆ రాజు వాడి సైన్య సైన్యాధిపతులు నలుగురు ఆ దేశాన్ని నాలుగు ముక్కలుగా విభజించుకుంటారు దాని తర్వాత దాన్ని నిలబెట్టుకోలేదు ఆ దేశాన్ని మాసధోనియా అనే పట్టణం నుంచి వస్తారు రాజు ఆ గ్రీసు దేశాన్ని మూడు ముక్కలుగా చేసుకున్నాక ఆ రెండు ముక్కలు రెండు ముక్కలు ఆ ఇటు అయిన ముక్కల నుంచే రోమా సామ్రాజ్యం బయటకు అంటే వీళ్ళంతా ఒకప్పుడు గ్రీసు దేశస్థులే అన్న విషయాన్ని మనం జ్ఞాపకం తీసుకుంటున్నాం గ్రీసు దేశస్తులు చాలా తెలివి గలవాలి లోకంలో ఇంగ్లీష్ పదాలన్నీ వాళ్ళ దేశంలోకి మ్యాథమెటిక్స్ వాళ్ళ దేశంలోకి వెళ్ళొచ్చినాయి సైన్స్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది ఈ మెడిసిన్ ఉంటుంది మెడికల్ లాంగ్వేజ్ మెడిసిన్ కార్డియాలజీ న్యూరాలజీ నెఫరాలజీ ఈ పదాలన్నీ వాళ్ళ దేశంలోకి వెళ్ళి వచ్చినాయి వాళ్ళు అంతా తెలివి అలా డెమోక్రసీ అనేది వాళ్ళ దగ్గరకెళ్ళొచ్చింది ఈ ఓటింగ్ సిస్టమ్ వాళ్ళ నుంచి వచ్చింది మోడర్నిటీ అంతా వాళ్ళ నుంచి వచ్చింది అందుకే గ్రీస్ దేశాన్ని క్రెడిల్ ఆఫ్ మోడర్నిటీ అంటారు చరిత్ర వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది అంత మాడనిటీ ఎట్లా మంచిగా జీవించాలా ఎట్లా నీట్ గా జీవించాలా ఎట్లా సైంటిఫిక్ గా జీవించాలా ఇవన్నీ వాళ్ళ నుంచి వచ్చినాయి కానీ చూడండి అంత వచ్చిన అంత తెలివి ఉన్నా కానీ వాడికి రక్షణ అందుకే పౌరు బాల్సి వచ్చిన వాళ్ళు అర్థమైందా గ్రీసు దేశస్తు జ్ఞానం కొరకు ఎదుగుతున్నారు ఇంకొకడు ఇంకేదో వెళ్తున్నాడు మేము మట్టు ఏ ప్రకటిస్తున్నాం క్రీస్తుని ప్రకటిస్తున్నాం ఒక్కొక్కరు ఒక్కొక్కటి వేసుకుంటుండని మేము మట్టు క్రీస్తే ప్రకటిస్తాం అన్నాడు అంటే అదే పర్ఫెక్ట్ జ్ఞానం ఈ లోకపు జ్ఞానం అంతా చెత్తతో కూడింది వెరితనంతో గూడింది అన్న విషయాన్ని మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది చూడండి సత్యం అంటే ఏంది అని చెప్పి ఆయన జవాబు ఇవ్వకముందు లేచి వెళ్లిపోయినట్టు మనం చూస్తాం అక్కడ చూడండి త్వరగా అని ఆయనతో చెప్పారు అక్కడ ఎందుకు వెళ్ళండి చాలా మంది తెలియదు సత్యము అంటే ఏంది అని అడిగింది ప్రభుని తర్వాత ఏమన్నాడు ఆన్సర్ ఇవ్వకముందు తన కుర్చీ నుంచి లేచిపోయి బయట ఉన్న ఆ యాచకులుంటారు యూద మత యాజకులు పెద్దలు వాళ్ళందరినీ సంభాషిక్షణకి వెళ్తాడు అర్థమైందా అది చరిత్రలో జరిగింది దాంతో నేను కొంచెం వ్యాఖ్యలు ముగించేస్తున్న ఏం జరిగింది అక్కడ ఇక్కడ గ్రీసు దేశస్తులకి సత్యం అంటే ఏంది అంటే నువ్వు నమ్ముకుంది నీకు సత్యం నేను నమ్ముకుంది నాకు సత్యం వాళ్ళ వాళ్ళ వాళ్ళ తత్వం వాళ్ళ తత్వం వాళ్ళ ఫిలాసఫీ అది ఈ రోజు ఫిలాసఫీ ప్రపంచంలో అంత ఏంటి నువ్వు నమ్ముకుంది నీకు కరెక్ట్ నేను నమ్ముకుంది నాకు కరెక్ట్ అనేది ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా అట్లే ఉంది ఏ సబ్జెక్ట్ తీసుకున్నా నువ్వు నువ్వు అనుకుంది నీకే కరెక్ట్ నేను అనుకుంది నాకే కరెక్ట్ నువ్వు అనుకుంది నీకే కరెక్ట్ ఎవరిది వాడికే కరెక్ట్ అదే విధానం ఈ లోకం అంతా తయారైంది దీని ఏమంటామంటే ఇంగ్లీష్ లో ట్రూత్ ఈస్ రిలేటివ్ రిలేటివ్ అంటే నీకు సత్యం నీదే నా సత్యం నాదే ఎవడి సత్యం వాడిదే అంటే ఎవడి మార్గం వాడిదే అనేది అందుకే మతాలు ఎట్లా అంటే తెలుసా ఏమైతే ఏ మతం అయితే ఏంది అన్ని మతాలు బోధించేది ఒకటే అంటారు అది అబద్దం అర్థమవుతుందా అన్ని మతాలు ఎప్పుడు ఒకటే బోధించవు ఎవరని అడగండి మీరు ఏం బోధ మీ మతం ఏం బోధిస్తా అని అడుగు వాడు చెప్తాడు అని మరి మా మతం అంటే బోధిస్తలేదు కదా అని చెప్తాం అర్థమవుతుందా మీకు జస్ట్ ఒక నాలుగు పాయింట్స్ చెప్తాను సత్యము అనేది ఏది అన్నప్పుడు రెండే రెండు సైంటిఫిక్ ఫిలాసఫీ లా మాట్లాడతారు ఏది సత్యము అన్నప్పుడు ఫిలాత్కి తెలియదు ఫిలాత్కి ఒకటే తెలిసి ఏంటంటే అరిస్టాటిల్ అనే వాళ్ళ పూర్వీకుడు ఒక చెప్పిండు సత్యం అనేది రిలేటివ్ అనేది అంటే ఎవరు ఎవడి నమ్మక చెప్పినా వాడిని పోని అప్పుడు అందరికీ సమాధానం ఉంటది కదా నువ్వు నమ్ముకుంది నువ్వ నేను నమ్ముకుంది నేను వెళ్ళిపోతే మనకి ఇద్దరికి ఇంకా ఏం కొట్లాడాలి అయి నువ్వు నమ్మింది అబద్దం రాటే కదా కొట్లాడాలి అర్థమైందా అట్లా సత్యాన్ని వాళ్ళు ఫార్మార్ చేసిండ్రు ఫిలాతో అందుకే లేచిపోయి లేచిపోయి ఏమంటుంది అసా ఇక్కడ ఏమంటు నేను విడిపించగలి శక్తి నాకు ముందు అంటున్నాడు ఏ అంటే ఆయన ఇన్నోసెంట్ అని తిన తెలుసు కానీ ఏసులోని సంతోషపరచడం కొరకు ఏ ఏమంటున్నాడు నేను నీకు విడిపించగలనంటున్నాడు బయట పోయి వాళ్ళకేం చెప్తున్నాడు రివర్స్ చెప్తున్నాడు ఏమని చెప్తుంది మిమ్మల్ని సంతోషపరచడం కొరకు నేను ఆయన కొడతా ఎందుకంటే మీరు నమ్ముకుంది మీ సత్యం మిమ్మల్ని సాటిస్ఫై చేస్తా ఆయన నమ్ముకుంది ఆయన సత్యం ఆయన కూడా కొంచెం నేను తృప్తిపరుస్తా అర్థమైందా పిలాతు విధానం ఇది ఈ రోజు క్రైస్తవ జీవితం పిలాతు విధానాన్ని పాటిస్తుంది చర్చ్ మెంబర్స్ ఎల్డర్స్ కొట్లాటలు ఇవన్నీ ఇట్లనే ఉంటాయి నువ్వు సమర్థించుకోబోదా నువ్వు కొంతసేపు ఆగోపోదా నువ్వు కొంతసేపు ఆగబోదారు నువ్వు కూడా కరెక్టే బ్రదర్ వాడు కూడా కరెక్టే బ్రదర్ అంటుండర్స్ ఎల్డర్స్ కొట్లాడుకున్నప్పుడు ఎలక్షన్ టైమ్ లో అరే నువ్వు నువ్వు అనేది కరెక్టే వాడు అనేది కరెక్టే కానీ మనం ఒక అండర్స్టాండింగ్ రావాలి కదంటే ఎట్లొస్తారు నువ్వు కరెక్ట్ నువ్వు కరెక్ట్ రు ఏసులో ఒకటే కరెక్ట్ అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా కాబట్టి యూదులని స్పృప్తిపరచడం కొరకు వాళ్ళకు పోయి చెప్తున్నాడు నేను అతన్ని శిక్షించి విడిచిపెడతా ఆయనకి ప్రభులు తప్పుదినం కల్పించలేదు కాబట్టి నేను నిన్ను విడుదల కల్పిస్తాను ప్రభుత్వం మాట్లాడుతున్నాడు అధిపతులతో పోయి మన మాట్లాడుతున్నాడు నేను ఆయన శిక్షిస్తాను కానీ ఆయన చంపాలంటున్నాడు అంటే వాడి దృష్టిలో సత్యం రెండు విధాలుగా ఉంది కానీ మనం అట్లా అర్థం చేసుకోవద్ద ఇప్పుడు సత్యం ఒకటే ఏందా సత్యం చెప్పండి మన ప్రభు ఒకటే సత్యం ఆయన ఏ మాట చెప్తే ఆ మాట ప్రకారంగా బాగుంది దాన్ని ఏమంటామంటే ఇంగ్లీష్లో ఎవరైనా చెప్పాలరా ఇంగ్లీష్లో కన్సిస్టెన్సీ అనే పదానికి తెలుగులో ఏముంది కన్సిస్టెన్సీ అనే పదము అనుగుణంగా ఉంటది అనుగుణం అంటే నువ్వు ఏ వాక్యాన్ని తీసుకున్నావు ఉదాహరణకి మన ప్రభుత్వ నేను ఈ లోకానికి వెలుగైనున్నప్పుడు దాన్ని ఎట్లా నువ్వు అది ఏ రీతిగా అనుగుణంగా ఉంది అంటే ఆయన జీవన విధానము వెలుగులాగా ఉందా లేదా అని పరిశీలించే సత్యం కాబట్టి ఏ వాక్యం తీసుకున్నా ఏ విషయం తీసుకున్నా కన్సిస్టెన్సీ ఉండకపోతే అందులో సత్యం లేదనచ్చు అంటే నువ్వు చెప్పబడుతున్న వాక్యము ఒకరి జీవితంలో అవలంబించుకున్నప్పుడు అనుగుణంగా ఉండాలా నువ్వు సత్యం కొడుకు నేను అన్నా సత్యం కొడుకు నేను పుట్టిన అంటే మళ్ళీ ఆయన జీవించిన విధానం సత్యాన్ని ఉందా ఒక అబద్ధం ఉందా అని ఎప్పుడైనా అబద్ధం చెప్పినట్టు మనం చూస్తామా చూడము కదా అది కన్సిస్టెంట్ కాబట్టి ఆ రీతిగా మనము ప్రతి విషయాన్ని అర్థం చేసుకోలేక ప్రయత్నించాలా అందుకే యోహన్ సువార్త పద్దెనిమిది అధ్యాయం కొన్ని వక్యాలను త్వరగా చూపించేసి ముగించుకుంటాను యోహన్ సు వార్త పద్దెనిమిది అధ్యాయం పదమూడు వర్షంలో మన ప్రభుత్వం ఇప్పుడు ఏమని మాట్లాడుతుండ్రో పద్దెనిమిది నెరవేర ఒక అధిపతి కదా ఒక ప్రధాన యాచకుడు ఒక ప్రధాన యాచకుడు వాడు ఏసులోకి వ్యతిరేకమైన వాడు కూడా వాడు తెలియకుండానే దేవుని యొక్క ప్రవేశాన్ని నిర్వర్తిస్తుండే ఏ రీతిగా ఒక మనుషుడు ప్రజల ప్రజల కొడుకు చనిపోవటం ప్రయోజనకరం చెప్తున్నాడు వాడు తెలియకుండానే కాబట్టి ఏసులో చనిపోవడమే ప్రజలకి ప్రయోజనకరం అర్థమవుతుందా వాడు ఏమనుకుంటాడు దేవుని పని చేస్తున్నాను అనుకుంటున్నాడు యాజ కూడా ఇవ్వండి కాని వాడు మన ప్రభుని మరణానికి అప్పగిస్తుండడు అర్థం చేసుకోలేదు అందుకే పద్నాలుగో అధ్యాయము ఆరో వర్షం లేవద్దు కొంచెం స్పీడ్ గా చూస్తాం పద్నాలుగు ఆరులో అని యోహనే కాబట్టి కాబట్టి అది సత్యం ఆయన చెప్తున్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం బట్టి ఆయన మార్గంలో పోయిన వాడే సత్యంలో జీవి ఉండగలడు సత్యంలో ఉన్నవాడే జీవము పొందగలడు అది విధానం దీన్ని ఏమంటాం అంటే కొహెరెన్స్ అట్టం అంటే ఏమంటారు తెలుగులో ఎవరైనా చెప్పగలరు అంటే పదం అన్ని పొందిక కలిగిన అంటారు అన్ని పొందిక గలిగినాయి అంటే నువ్వు చెప్తున్న వాక్యాలన్నీ కలిసి కట్టుగా మనకి విశదీకరిస్తా ఉంటాయి ఒక వాక్యము ఇంకొక వాక్యము వ్యత్యాసంగా చూపించవు ఒక జాగాలు చెప్పబడ్డ వాక్యము ఇంకొక జాగాల చెప్పబడ్డ వాక్యము వ్యత్యాసాలు ఆ వాక్యం ఈ వాక్యం కలిసి సంపూర్ణమైన అర్థాన్ని మనకు చూపిస్తూ ఉంటది ఆ విషయాల గురించి మనము అనేక కాలం నుంచి మనం నేర్చుకుంటున్నాం కాబట్టి పదిహేడవ అధ్యాయం చూడండి అధ్యాయము వచ్చనం చూడండి ఇప్పుడు ఇప్పుడు ఏమంటున్నాడు అంటే యేష్ ప్రభుత్వ్ మాట్లాడుతుండేమని సత్యము సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయ ప్రార్థన ఆ రీతి ఉంది ఇప్పుడు ఆయన ఏ రీతి ఈ లోకంలో సత్యంగా జీవించిండో ఆయన ఏ రీతి ఆయననే సత్యం అని చెప్పిండో ఇప్పుడు ఆ సత్యంలో నిన్ను నన్ను ప్రతిష్ఠించడం కొరికే ఆయన ఈ లోకంలోకి వచ్చింది కాబట్టి నువ్వు ఆయన ప్రతిష్ఠింపబడాలా ఈ సత్యంలోనికి రాకపోతే నువ్వు ఆ చూపిస్తున్న వాడవే అన్న విషయాన్ని ఇక్కడ వాక్యంగా జ్ఞాపం చేసింది కాబట్టి ఆయన సత్యంలోనికి పోకపోతే ఆయన సత్యంలో నువ్వు ఆయన విషయంలో ఎట్లా ఎదుర్కొంటావు ఆయన నిలవ ఆయన నిలవడలేదు ఎట్టి పరిస్థితిలో ఖచ్చితంగా రావాలి చూడండి సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఐదు ఏడు వర్షాలు సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఐదు ఏడు వర్షాలు చూడండి ఇప్పుడు అర్థం చేసుకోండి స్వబుద్దిని ఆధారం చేసుకుంటే నువ్వు నమ్ముకుంది నీకు సత్యం నేను నమ్ముకుంది నాకు సత్యం అసలు ఆధారం చేసుకోవద్దంట నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ హృదయంతో చూడండి అదే సత్యం యహో ఎందు నమ్మికొచ్చారు ఎట్లా పూర్ణ హృదయంతో అదే సత్యం నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి లోబడమంటున్నాడు విధేయత ఒబీడియన్స్ ఆయన అధికారానికి నువ్వు అదే సత్యం ఆయన అధికారానికి నువ్వు వ్యతిరేకం చెయ్యొద్దు ఆయన చెప్పిన వాక్యాలు నువ్వు ధృవీకరించిన అనుకో చూపించిన వాడు నువ్వు సువార్త ప్రకటించకపోతే నువ్వు అవిధయున్వే సువార్త ప్రకటించుడి అని చెప్పినప్పుడు నువ్వు ప్రకటించకపోతే నువ్వు అవిదయన్వే అవిధేయుండే అని ఎట్ల ఎదుర్కొంటావు ఆయన సత్యవంతుడు ఏది సత్యం అని చెప్పిన వాక్యమే అది పాటించకపోతే అబద్దం నువ్వు అబద్దంలో జీవిస్తున్న ఇంతకాలం కాబట్టి ఈ రోజు ఈ విషయం నువ్వు గ్రహించాలా సత్యాన్ని ధైర్యంగా ఉండండి సిద్ధపడండి నేను ఎప్పుడు సిద్ధపడతా ఎప్పుడు నేను నోట్స్ రాసుకుంటా నేను నీకు విషయం నేను చెప్తాను ఎప్పుడు కూడా స్టేజ్ మీదకి నేను ప్రిపరేషన్ లేకుండా ఎక్కను ఎన్ని సంవత్సరం అయింది ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ అయిపోయింది రకరకాల ప్రాంతాలలో పోతుంటా కదా నేను ప్రిపేర్ కాకుండా ఎప్పుడు స్టేజ్ ఎక్కడు తర్వాత నేను ఎట్లా ప్రిపేర్ అవుతుంది సార్ పేపర్ నోట్స్ తీసుకుని ప్రిపేర్ అవుతా పాయింట్స్ రాసుకుంటా చెక్ చేసుకుంటా వాక్యాలు ఇంగ్లీష్ లో తెలుగులో చెక్ చేసుకుంటా కొంచెం కష్టమే అంత టైం ఉండదు అయినా కానీ ఎర్లీ మార్నింగ్ డేస్ ఎప్పుడో అవి ముగించుకుంటాను నేను నోట్స్ రాసుకుంటాను సార్ కొంత న్యూస్ కొంత పేపర్ల మీద రాసుకుంటారు నేను ఇలా నోట్స్ నోట్ టేకింగ్ అనే యాప్స్ ఉంటాయి ప్రతి మొబైల్ ఫోన్ లో ఉంటాయి నోట్ టేకింగ్ అనే యాప్ నోట్ టేకింగ్ అనే యాప్ లో అన్ని రాసేసుకుంటే వాక్యాల బస్ లో వస్తుంటే ప్రిపేర్ అయిపోతా వాక్యం ఎందుకంటే ఆ సాయంత్రం ఎక్కడ వాక్యం చెప్పాల్సి వస్తా ఉంటుంది మనంత టైం ఉండదు మనకి ఎప్పుడు అవకాశం తర్వాత ప్రిపేర్ అయిపోతానంట నోట్స్ ఇవన్నీ అవుతా మరి కొన్ని ముఖ్యమైన ప్రవేశాలు డీటెయిల్ గా ప్రిపేర్ అవుతా ఉంటాయి ఒక బుక్ పెట్టుకుంటుంది సెపరేట్ గా ఇంట్లో ఎవరినప్పుడు సరే ఈ రోజు ఒక ప్రవచనాన్ని నేను ధ్యానించిన ప్రయత్నిస్తాను డీటెయిల్గా ఈ ప్రవచనం ఇంత నెరవేరేది అనేది చరిత్రలో ఎప్పుడు నెరవేరింది దీ ఇది మన ఎప్పుడు నెరవేరబోతుంది ఎట్లా దీన్ని గ్రహించాలా అనే నోట్స్ తయారు చేసి పెట్టేసుకుంట నేను అది ఎప్పుడో ఒక రోజు మళ్ళీ దేవుడు రిలీజ్ చేస్తే దాన్ని అప్పుడు నేను బయట తీసుకొని వస్తా ఉంటాయి ఆయన విధానం అది కానీ మనం అట్టు సిద్ధపడి ఉండాలి మంచి ఇందు చూసిన కదా మంచి పని వాని గురించి వాడు ఎప్పుడు పని చేస్తేనే ఉంటాడ యజమాని ఉన్నా గానీ లేకున్నా గానీ మనం అంటే తయారు ప్రతి క్షణం ప్రిపేర్ గా ఉండాలా ప్రతి విషయంలో మేము ప్రిపేర్ ఉంటాం రేపు బ్రేక్ఫాస్ట్ తయారు చేయాలి అవద్దు రేపు లంచ్ ఏమి తయారు చేయాలి కట్ చేసి పెట్టుకుంటా నాకు నేను ఫుల్ అలిసిపోతాను ఇంటికి ఒక ఆల్మోస్ట్ ఒక కిలోమీటర్ నడుస్తాను ప్రతి సాయంత్రం అలిసిపోతాను ఫుల్ అలిసిపోయింది నిద్ర చాలా తక్కువ వన్ కిలోమీటర్ నేను ఆల్మోస్ట్ వాక్ చేసి వచ్చిందాక ఆడు ఉల్లిగడ్డలు కూరగాయలు అన్ని కొయ్యమని అన్ని కొయాలి పర్ఫెక్ట్ ఎందుకంటే నాకు నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ అది గుడ్ బ్యాడ్ ఏమైనా గానీ పక్కా చేయాల పని అవి ఉల్లిగడ్డ పోయమే గానీ కొబ్బరికి తురమడమే గానీ ఏ పని అయినా లేక నేను ఏదైనా రాస్తున్నా గానీ ఏమైనా పేపర్ రాస్తున్నా గానీ చాలా జాగ్రత్తగా ఒక్కొక్క సెంటెన్స్ పరిశీలించి రాస్తాను టైం కానీ ఏ పని చేయలే పర్ఫెక్ట్ గా చేయాలనేది నాకు ఒక చెడ్డ అలవాటు అది మీరు చెడ్డానొచ్చి గుడ్డానికి వచ్చి కానీ దానివల్ల నాకు చాలా కష్టం కూడా ఉంటే మంచి అలవాటే కాని దానికి వచ్చిన సమస్య ఏంటంటే ఏవి టైంకి జరగవు అన్నట్టు పోయి పోతాయి కొన్ని అది ప్రాబ్లం దాని నుంచి కానీ కాంప్రమైజ్ కాలేదు కొన్ని ఎందుకంటే పౌలు కోతులుంటాడు మనము సంపూర్ణ ఔటకు సాగిపోదాం అన్నాడు కదా అన మనము సంపూర్ణ ఔటకు సాగిపోవాలి ఈ లోకంలో నువ్వు ఏ రీతిగా సంపూర్ణ అంటే వచ్చే టైంకి నువ్వు సంపూర్ణంగా తయారకపోతే నీ ప్లే జీవించిన విధానం అంతా వేస్ట్ అయిపోయినట్టే కదా నీ జీవించిన విధానం వేస్ట్ అయిపోయినట్టే కదా కాబట్టి ఇప్పుడు మనం వీటన్నింటినీ నేర్చుకొని మనుషులకు చెప్పకపోతే నువ్వు మనుషులను రక్షించలేవు నువ్వు వెలుగులాగా ఉండలేకపోయినావు నువ్వు వెలిగించలేకపోయినావు మనుషులు అందుకే బుద్ధి లేని కనికల వెలుగు లేదు కదా బుద్ధి లేని కనుకల వెలుగు లేదు అందుకే ప్రభు వచ్చినప్పుడు తలుపు ముగించబడినాక లోకం తొట్టు తిరగాల్సి వచ్చింది శ్రమల గుండా పోయి మరణించాల్సి వచ్చింది వాళ్ళు మరణించినాక అప్పుడు పెళ్లి ఎందుకు వస్తున్నారు తినడానికి అది చాలా కష్టతమని చెప్పడం కూడా కదా వాక్యం బుద్ధిలేని కన్యకలి గురించి బుద్దిగలి కన్యకలి గ్రహించి వాళ్ళు వెలుగు కాగడ పట్టుకున్నారు దివిటీలో పట్టుకున్నారు ఎక్కడ పట్టకడబోయి ప్రకటించారు అది మనం నేర్చుకోవాలి నువ్వు నిజంగా బుద్ధి గల దానివైతే నువ్వు ప్రకటించాలా కానీ ఇది చాలా వెనకడికి ఉన్నంత ఈజీ కాలం కాదు ఇప్పుడు సువార్త ప్రకటించడం ఎక్కడ పడితే అక్కడ పొంచి ఉంటాయి తోడేండ్లు నిన్ను రక్కేయడానికి నువ్వు వాక్యం చెప్పడం స్టార్ట్ చేస్తే ఆడియన్స్ అక్క లేచి పరిగెత్తి నీ మీద పడతాయి సింహాలు గాని పూలు గానీ అట్లున్నారు మనుషులు ఈ రకరకాల మతస్తులు నిన్ను అటాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను ఎందుకంటే సైతానికి కూడా కొద్దిగాలే సమయం ఉందని వాడు విజృంభించి మనుషులు ఎంటబడ్డాడు అని చూస్తాం ప్రణానం సెటన్ నోస్ హీ హాజ్ వెరీ షార్ట్ టైం పన్నెండు పది చదవండి మీ యాప్ లో సర్చ్ లో కొట్టన్ అని కొట్టి ప్రణానం కొట్టండి పన్నెండు పన్నెండు పన్నెండు పన్నెండులో అపవాది తనకు కొద్దిగానే సమయం ఉందని బహు క్రోధముగా ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అదే నెరవేరుతుంది ఆ ప్రవచనం నెరవేరుతుంది వాడికి కొద్దిగానే సమయం ఉంది ఏం వాడికి కొద్దిగానే సమయం వాడికి పర్మనెంట్ గా పనిష్మెంట్ సమయం వచ్చేసింది వాడికి మన ప్రభువు తన ఊపిరి చేత వాడిని కాల్చివేస్తారంది వాక్యం శిక్షించబోతున్నాడు బంధించబోతున్నాడు కాబట్టి వాడిని శాశ్వతంగా నరకంలో ఏయబోతున్నాడు కొంతకాలం విడిచిపెట్టబడినాడు నీకు ఆ విషయం వాడు ఎక్కడ నీకు తెలుసు నీకు తెలుసు ఎక్కడ ఉండవాడు ఇప్పుడు కొంతకాలం వాడు వాడు ఎక్కడ నీకు తెలుసు బయట ఉన్నాడా గడప దగ్గర ఉన్నాడా గడప దాటి లోపల కూడా చేసినవాడు లోపల లోపల ఉన్నవాడు మీ మధ్యలో నుంచి అనేక మంది అంత్యక్రీస్తులు బయలుదేరి నాడు యోహన్ పత్రికలలో మీ మధ్యలో నుంచి అనేక మంది అంత్యక్రీస్తులు బయలుదేరేది వాడు ఒక్కడ కాదు ఎంతోమంది కాబట్టి దయాలన్నీ ఎక్కడ మీకు నేను చెప్పనవసరం లేదు ఇప్పుడు భాగార్థం మీ అందుకే కొట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు అందుకే విచిలి విధంగా పిచ్చి పిచ్చిగా జీవిస్తుంటారు లోకాతీతంగా జీవిస్తారు మనుషులు ఈ లోకానుషులు లాగా ఉంటారు లోపల అక్కడ పరిశుభులైతే ఇక్కడ కనిపిస్తారు హాల్లో పాటలు వాడతారు దాని తర్వాత యథా విధంగా ఉంటారు వాడు ఈట కొడుతుంటారు వీళ్ళు ఇక్కడ ఏమైనా చూస్తుంటారు వాళ్ళు టైం పాస్ చేస్తున్నారు వాడిని మీరు నవ్వుకుంటుంటారు మీరు వాక్యం చెప్తుంటే అక్కడ ఇంత నవ్వుతూ ఉంటారు ఇవన్నీ మీ చసలు చూడలేరు నాకు ఇవన్నీ అవే కనిపిస్తూ ఉంటాయి పాసర్ వాక్యం చెప్తుంటే కింద ఎల్డర్స్ వీళ్ళు నా గురించే చెప్తున్నారా అని తిట్టుకుంటారా పాస్టర్ గురించి నాకు నేను నా పక్కన వచ్చినా అని చెప్తున్నా ఈ విషయం నాకు ఎందుకు దేవుడు మీకు చూపిస్తాడు చర్చ్ చెత్తగా తయారైతుంది యువ సమాప్తిలో ఎందుకు తయారైతుంది మీరు చూసుకోండి ఇది ప్రవచనం నెరవేరుతుంది నువ్వు సత్యాన్ని గురించి ప్రకటించింటే అట్లా కాకపోయడదేమో కానీ నువ్వు అసత్యాన్ని ప్రకటిస్తున్నావు కాబట్టి చర్చ్ అంతా తయారైపోయింది పాస్టర్ భయపడుతున్నారు ఎల్డర్స్ కి రివర్స్ ఫాస్త నుంచి ఎల్డర్ భయపడాలని ఎల్డర్స్ చూసి పాస్టర్ భయపడతారు ఫాస్ కి వీరుగా బయటకి వస్తారు బయటికి వచ్చి ఇంకో స్థలంలో చర్చ పెట్టుకుంటారు ఎల్డర్స్ నెరవేరుంది ప్రపంచమంతటా ఒక ఫాస్ దగ్గర అసోసియేట్ ఫాస్టర్ వానికి వీనికి వాడు బయటికి వస్తాడు వాడు ఇంకొక చర్చి పెడతాడు అక్కడ నుంచి ఇక్కడ గురించి పోతాడు ఇక్కడి నుంచి నా కూడ నువ్వు ఎక్కడ నేను ఒక ఒక సేవకురాల గురించి మంచి చెప్పేవాడిని తన భర్త భయంకరంగా జీవిస్తాడు చాలా పాపం జీవితం జీవితం ఆ ఏ చర్చ కూడా నేను అని పట్టుకుని ఊరూలు కొట్టింది ఎందుకంటే చర్చకొచ్చే సిస్టర్లు ప్రెగ్నెంట్ చేసిండు పాసర్ అయ్యండి ఎందుకు చెప్పాలి నేను ఇవన్నీ మీకు నిజంగా వెలుగు ఉంది అక్కడ మళ్ళా తన భార్య మంచి చేసేది ఇప్పుడు ఆయన అంటుంది అమ్మ చేసింది కరెక్ట్ అయినది సంబోధిస్తుంది ఆ కదంటే ఒకప్పుడు మంచిగున్న ఆ సేవకురాలు ఈ రోజు ఎంత భయంకరంగా దిగజారిపోయిందని మీకు చూపిస్తున్నా మళ్ళీ నాకెందుకు వినిపించింది జస్ట్ రెండు రోజుల క్రితం వినిపించింది కథ ఇంత భయంకరంగా ఉంది పరిస్థితి ఇంకొకటి బయటికి పోయి చర్చ స్టార్ట్ చేస్తారాయి నువ్వు నా గొర్రెని తీసుకపోతే నా గొర్రెలు నాకే ఉండాలా నేనే వాటిని వాటి పాలు పితుకొని నేనే తాగాల ఇదేమన్నా బోధనా ఇదే మాటలు ఇదే మాటలు నేను విన్నాను అరే ఇదేంది నాకు అర్థం కావట్లేదు ఇదేమన్నా డైరీ ఫార్మ్ పెట్టి చర్చ పెట్టిండ్రా ఫార్మ్ నడిపిస్తుండ్రా మీరు అంత చెత్తగా తయారైపోయింది చర్చ విధానం సరే మనము ఒక పేరు తీసుకోము ఒక పాసా పేరు తీసుకుంటాం ఇది ఒక ఆత్మ అందరినీ వెంబడిస్తుంది చర్చని అందుకు వాటితో మనకు సహవాసం లేదు మనం బయటికి వచ్చినాం మనం మనకు ధైర్యంగా ఈ సువార్తను ప్రకటిస్తాం కానీ ఒకటే విషయం నేను చెప్పేసి ఇంకా వాక్యాన్ని ముగిస్తాను చూడండి ఎట్లా చెప్పాలా మీకు రక్కేసే గొర్రెలు రకరకాల జీవులు జీవరాశులు అవన్నీ జంతువులతో బలచబడింది కదా అవన్నీ నీ మీరికి ఉపద్రవంలాగా బయటకు కానీ నీ కాదు ఎందుకంటే ప్రభు నీ చుట్టూ దూతనం కాపుదలా పెట్టిండు కానీ నువ్వు మటుకు జాగ్రత్తగా ప్రేమతో వీటన్నిటి వాళ్ళకి చూపించాలా నీలో ద్వేషం రావద్దు నీలో అనుమానం రావద్దు నీలో భయం అసలే ఉండద్దు అర్థమవుతుందా నేను ఎట్టిన మీరు కనీసం శబ్దాలు తిన్నారు మీరు కనీసం గజల శబ్దాలు ఇవ్వాలి నేను కలర్ యూస్లో దయాలని వాటి తను కొట్లండి వాడిని ఇప్పటికూడా జరుగుతూ ఉంటది నా మీదకి వచ్చి పడతా ఉంటాయి కొన్ని వేల ఆత్మలు పడతా ఉంటాయి రాత్రులలో పట్టుకొని చంపడానికి ప్రయత్నిస్తా ఉంటాయి ఎంత భయంకరంగా ఉంటుంది అనుభవం కానీ నేను అలవాటు పడ్డవాడిని ఇప్పటివరకు అర్థమవుతుంది అని మీకు చెప్పేది కాబట్టి నేనేదో గొప్పగా చెప్పుకుంటే నేనేదో స్పెషల్ గా హోలీగా ఉన్నాను అందుకే ఇవన్నీ ఎరకొస్తాయి నేను అర్థం కొట్లాడుతున్నా హాలీవుడ్ సినిమా లాగా చెప్తాను నేను ఈ అనుభవం మీకు కూడా ఉంటది మీకు అందరికి జరుగుతుంది అనుభవం ఇప్పుడు మీరు ఓన్లీ ప్రకృతి సహజంగా శబ్దాలు వింటున్నారు కానీ ఎప్పుడైతే ఈ సత్యాన్ని గురించి మీరు ప్రకటించడం స్టార్ట్ చేస్తారో మీకు ఆత్మలోవి కనిపిస్తా ఉంటాయి నిజంగా కనిపిస్తే మీరు ప్రార్థనలో ఉండండి మీ చుట్టాన్ని వచ్చేస్తా ఉంటాయి మీ ప్రార్థన చెడగొట్టడానికి నాకు ఎన్నిసార్లు జరిగినాయి నేను చెప్పాను ఇవన్నీ చర్చెస్ పబ్లిక్ స్పీచెస్ ఎలా చెప్పాను ఇవన్నీ మీరైతే కొంచెం ఆత్మలో ఎదిగిన వాళ్ళు కాబట్టి మీకు చెప్తున్నీ నేను నువ్వు మోకాల మీద ఉంటే దేవుని ఆత్మ దిగి వచ్చేసి నా పక్కనంతా దూతలు ఉన్నట్లు ఆ ఫీలింగ్ నాకు వస్తే తెలిసిపోతుంట ఆత్మలో తెలిసిపోతుంటారు కొన్నిసార్లు ప్రార్థన చేయటం అని చెప్తుంటాడు కొన్నిసార్లు ప్రార్థన చేయని చెప్తా ఉంటాడు దేవుడే పాప ఎందుకు వస్తుంది ఆ అనుభవం చెప్పండి మనం నాకు వచ్చిందంటే మీకు రాదు అనుభవం ఆయన మాట్లాడే దేవుడు అనేది మళ్ళీ మీతో మాట్లాడదు నా ఒక్కరితోనే మాట్లాడదు నేను ఏమైనా స్పెషల్ పాప నిర్బంధకాలకు ప్రాఫిట్నా నేను కాదు కదా నేను ప్రాఫిట్ ని కానీ కదా మళ్ళీ నాతో మాట్లాడిన దేవుడు మీతో మాట్లాడదు మన అందరితో మాట్లాడతారు ఎందుకు మాట్లాడారు మనం అంటే మనము ఎక్కువ టైం ఆయనలో స్పెండ్ చేస్తలేదు దానితోనే ఎట్లా మాట్లాడి మూడు మూడు సమయం స్పెండ్ చేసిండే టైం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం టైం స్పెండ్ చేసి నువ్వు ఎక్కడ స్పెండ్ చేస్తున్నావు ఉదయం ఒక పది నిమిషాలు నువ్వు ప్రార్థన చేసుకుంటే గొప్ప సాయంత్రం అలిసిపోయి వచ్చాక ఐదు నిమిషాలు ప్రార్థన చేసుకుంటే గొప్ప ఎప్పుడు ప్రార్థన చేస్తుంది కనీసం ఉదయం ఒక గంట సేపు సాయంత్రం ఒక గంట సేపు ఎప్పుడన్నా ప్రార్థన చేసినవా మన ఇతను ఎందుకు మాటలం కష్టమే కదా కష్టమే చూడండి మనము ఈ లోకంలో ఎక్కువ టైం పెడుతున్నా కాని ప్రభులో పెడతలేమనేది ప్రభు అంతా మార్చొపిస్తుంది ఈరోజు ఒకటే నా చిలువ ఎక్కడ వరకు నిన్ను దారి తీస్తుందో గ్రహించుకో వధువ తీపడ్డ గొర్రె చే నువ్వు పోవాలా ఆ అనుభవం రుచి చూడాలా శ్రమను చూడాలా శ్రమను అనుభవించాలి చూడండి నాకు ఒక విషయం బాగా అర్థమైంది ఎందుకు అంత భయంకరమైన శ్రమలు గుండా నేను పోవసి వచ్చిన లైఫ్ అంతా అంటే ఈరోజు ఎవరన్నా అటువంటి శ్రమ గుండా పోతుంటే వాణి బాధ అర్థం చేసుకోగలను నేను వాణి బాధ అర్థం చేసుకోగలను కాబట్టి నేను ప్రార్థన చేసినప్పుడు అదే వేదనతో ప్రార్థన చేయగలరు ఇద్దరు ఇప్పుడు నీకు కష్టమైనప్పుడు నువ్వు ప్రార్థిస్తే నీ కన్నులకే ఏడుపు వస్తాను లేదా అందరికొస్తాది నీకు వస్తుంది నాకు వస్తుంది ఇప్పుడు నీ శరీల బాధ ఉంది అనుకో నొప్పింది అనుకో ఆ ప్రభు ప్రభు అంటే ఏడిపోస్తా కళ్ళకెళ్ళి ఏడుపోతుంది కానీ వేరే బాధ గురించి నీకు ఏడుపోతుందా అది క్రైస్తవ జీవితంలో లేనిది నువ్వు వేరే గురించి ప్రార్థిస్తున్నప్పుడు నీ కళ్ళకి వెళ్ళి రాకపోతే నీ ప్రార్థన నిజమైన ప్రార్థన కాదు కొంచెం కఠినమే చెప్పడం నేను అందుకు ఈ శిలుమరాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా ఆయన శిలువు బాధ అనుభవిస్తుంటే వీళ్ళందరూ ఏడ్చేరు కదా అప్పుడు అన్నాడు నా కొరికి ఎందుకు ఏడుస్తారమ్మా మీ కొరికేడ్చుకోండి ఎందుకంటే మీరందరు కూడా సిలడం మొదకొస్తారు అప్పుడు తెలుస్తుంది నీకు ఏడుపు మీరు అందరూ అటువంటి అనుభవంలోకి పోయినప్పుడు మీరు ఏడుస్తారు వేదనలో ఏడుస్తారు అనేసి హెచ్చరించండి కాబట్టి మనము అటువంటి ప్రార్థనల జీవితంలో ఎదగాలం నువ్వు ఇతరుల గురించి ప్రార్థించినప్పుడు నీలో అటువంటి వేదన రావాలా దాని ఇంగ్లీష్లో ఎంపత్ ఎంపత్టి ప్రేయరే అంటే ఇతరుల భావంలను ఇతర ఇతరుల సమస్యలని నువ్వు నీ సమస్యలాగా తీసుకుని ప్రార్థన నేను నా జీవితంలో చెప్తున్నాను కంప్లీట్ చేసిన వాక్యాన్ని ఇతరుల సమస్యల గురించి ప్రార్థన చేసినప్పుడల్లా నా సమస్యలు ఆటోమేటిక్గా మాయమైతున్నాయి అర్థమవుతుందా ఇతరుల సమస్యల గురించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ సమస్యలు ఆయన చూసుకుంటున్నాడు నీకు తెలుసు నా చింత ఓపేస్తున్నాను ఆయన చూసుకుంటాడు తప్పకైనా తీర్చి దేవుడు కాబట్టి మీరు ఏ రీతిగా ఆయన కొరకు సాక్షిగా జీవించాలా చూడండి ఒక వాక్యం క్లోజ్ చేస్తున్నాను మొదటి పేదకి మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవ వచనంలో నీ సేవ ఎట్లా ఉండాలా నువ్వు ఎట్లా సేవ చేయాలి నువ్వు ఎట్లా మనుషులకు సువార్థ ప్రకటించాలి చెప్పాలా నువ్వు చదువుకున్న వాడివి కావచ్చు చదువుకోని దాని కావచ్చు నువ్వు నువ్వు స్కూల్కి పోకపోయి ఉండొచ్చు నీకు చదువు భయభానికి వచ్చి వచ్చి చాలు కూరగాయల చెప్పండి మీ పట్టింటి చెప్పండి నీ ఎదుట చెప్పండి సువార్త ప్రకటించండి ఒక అవకాశం పొందుకోండి మీ ఇంటికి ఆహ్వానించండి మీ ఇంటి పండగలు జరితే వాళ్ళని ఆహ్వానించండి ఆ వాహనాల్లో వాళ్ళకి సువార్త ప్రకటించండి ఆ బహార స్వార్థ వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంటికి పిలిపించి వాళ్ళకి మంచి ఆహారం భోజనం పెట్టండి భోజనం పెట్టి వాక్యం చెప్పండి వాడు మొదట అంట భోజనం వినంతకన్నా వింటాడు కదా అంటే నేను ఏదో క్యాల్కులేషన్ సార్ చెప్తలేను భోజనం ఫ్రీగా పెట్టండి కానీ ఈ స్వార్థ ప్రకటించండి ఎట్లా మూడవ అధ్యాయము పదిహేను వచ్చా నిర్మలక్ష నంబర్ వన్ నిర్మలమైన మన సాక్షి మీకుండాల నిర్మలమైన అంటే ఏం చెప్పండి నిర్మలం అంటే ఇప్పుడు కుంటలో నీళ్లుంటాయి దాంట్లో రాస్తే ఏమైతుంది కదలక ముందు ఉండేది నిర్మలం షేక్ గాని నీళ్ళు నిర్మలం అంటే నీ మైండ్ స్టేబుల్ గా ఉండాలా అంటే నువ్వు వాటి నుంచి ఏమి ఆశించాలూగా ఉండద్దు ఇ లోక స్థాయి ఇంటే టైం స్పెండ్ చేస్తా ఇన్ని గంటలు టైం స్పెండ్ చేస్తా బాగా బిజినెస్ తీసుకుని పైసలు వస్తాయి కదా అది నిర్మలమైన మనసు కాదు చలించిన మనసు అంటావు కాబట్టి నీకు నిర్మలమైన మనసు అవసరం క్రైస్తవులకి ముఖ్యంగా నేను మాట్లాడతా సేవకుల గురించి కదా కాబట్టి సేవకుల మనసు ఎటుండాలా నిర్మలమైన మనసు ఉండాలంట తర్వాత మీలో ఒక నిరీక్షణ ఉంది మీలో ఉన్న నిరీక్షణ ఏం చెప్పండి ఏసు ప్రభే దేవుడు ఏసు ప్రభే రక్షకుడు ఏసు నా కొడుకు చనిపోయినవాడు తిరిగి లేచిన వాడు నన్ను ఇంతకాలం కాపాడి పోషించినవాడు ప్రతి సమస్యల నుంచి విడుదల కల్పించినవాడు నా అకాయల కొరకలు తీర్చేవాడు దివారాత్రులు నన్ను కాచి కాపాడినవాడు గాడందకర లోయలో పోయిన నా దగ్గరికి ఎటువంటి అపాయం రానియ నన్ను కాపాడిన వాడు ఇవి నువ్వు చెప్తున్నావు గురించి చెప్పి ఏమంటున్నావు ఆయన నా తిరిగి రానే ఉన్నాడు అది నిరీక్షణ ఆయన ఇంకేమస్తాడు ఇంకేండు క్రిస్టన్స్ అన్నాడు నేను అట్లుందా ఆయన వచ్చే టైం లాగా ఉందా అంతా బానే ఉంది కంఫర్టబుల్ గా అంటే నాకు మంచి జాబ్ ఉంది నాకు శాలరీ వస్తుంది నేను మూడు పట్ల మంచిగా అంత కంఫర్టబుల్ గా నడిసిపోతుంది కదంటే ఎవడు గురితరిగిన సమయంలో జలప్రాలను వచ్చి వారిని అందరినీ కొనిపోయింది అలాగనే మనుషులు రాకన్నాడు కాబట్టి అంత కంఫర్టబుల్గా ఉన్నప్పుడే స్టార్ట్ అయిపోతుంది అది మనకు ఒక సూచన ప్రవహించింది ఈ లోకం అంత కంఫర్టబుల్ గా ఉంటుంది ఒక్కసారి అటాక్ జరుగుతుంది అంటే ఒక్కసారి ఉపద్రం ఈ లోకం మీదకి అప్పుడు నువ్వు ఎక్కడుంటూ దాంతో కొట్టకం పోతావు అవుద్రవంలో అందుకే చదవండి వాక్యం ముగిస్తాం మళ్ళా స్ట్రాటజీ చదువు నిర్మలమైన మనసాక్షి కలిగి ఉండి అంటే నీలో ఎటువంటి వేసధారణ ఉండద్దు నీట్ తేటగా ఉండాలి నీ హృదయం అటువంటి నిర్మలమైన మనసాక్షి కలిగి మీలో ఉన్న నిరీక్షణ నిరీక్షణను గూర్చి ఇప్పుడు చూడండి మిమ్మల్ని హేతువు హేతు అంటే తెలుసా ప్రశ్న హేతు అంటే డౌట్స్ అక్కడ ఉందా ఇంగ్లీష్ లోన్ I am going to pray. But sanctify the Lord God in your hearts and be ready always to give an answer to every man that asks you a reason. A that means a reason. That means a reason. That means a reason. Now, what is the name? You have to say that every man who asks you a reason. That means a reason. You have to say that. కచ్చితంగా మర్చిపోయినాం సాత్వికం అంటే సామాన్య జీవితం ఇప్పుడు ప్రశ్నించేవాడికి ఇచ్చే జవాబు చెప్పేవాడు లోకువా అంటుంది అంతేనా లేదా ప్రశ్నించేవాడికి జవాబు చెప్పేవాడు లోకువా అంటే అయిన గాని మనము మనం లోకువా అంటే లోకు అంటే తక్కువ అనొచ్చు అయిన గాని మనం తగ్గించుకొని ప్రతి వానికి జవాబు ఇవ్వడానికి మనము ప్రేమతో ఉండాలి చూడండి మొదటిసారి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి సాత్వికంతోను భయముతోను సమాధానం సమాధానం చెప్పుకు ఎల్లప్పుడు ఎల్లప్పుడు అది పాయింట్ ఎల్లప్పుడు ఎల్లప్పుడు అంటే ఏం చెప్పండి ఎవ్రీ టైం ఎవ్రీ డే రెగ్యులర్ గా మిమ్మల్ని ఇప్పుడు మీరు ఇట్లా వాక్యాలు చెప్తుంటే వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా కారణాలు హేతువు అడిగినప్పుడు ప్రేమతో తగ్గింపుతో భయముతో వాటిని వాళ్ళకి చెప్పడానికి మనము సిద్ధపడాలంట అది సేవ చెబుతాం ఈరోజు ఎటువంటి వాడు వాడు ఏ వాడు నేను అడుగుతా ఉంటాడు ప్రశ్నలు వాడు అడిగే ప్రశ్నలకి నువ్వు జవాబు ఇవ్వడానికి సిద్ధపడాలా అమ్మో వాడు వేస్తే ప్రశ్న జవాబు ఇవ్వబోతే ఎట్లా నా స్టేటస్ ఏమైపోతుంది నా పొజిషన్ ఏమైపోతుంది అందరి ముందు నేను కదా అని భయపడడానికి వీల్లేదు ప్రభు భయం మనలో ఉంది కాబట్టి మాట్లాడేవాడు మన ప్రభుయే నేను కాదు నా ప్రభు నా ద్వారా మాట్లాడతాడు అన్న ధైర్యంతో మనం ముందుకు వెళ్లాలా చూడండి ఈ లోకానికి వెలుగులా ఉండాలంటే ప్రతి క్షణం జవాబుడానికి రెడీ ఉండాలా ఎందుకంటే సత్యాన్ని చూపించడం కదా వెలుగులో తీసుకుంటే సత్యం బయటపడాలని వెలుగు కలుగుతా ఉంటుంది మనుషుల జీవితంలో వెలుగు బయటకు వస్తా ఉంటుంది అటువంటి జీవితంలో ప్రభు మనందరూ నడిపించాలనేసి మనం ప్రార్థన చేస్తాం ప్రతి క్షణము ఎలా వెళ్లలో మనము జవాబు ఇవ్వడానికి సిద్దంగా ఉండాలా అందుకే ఎవరి చదవాలి చదవాలంటే నోట్స్ పెట్టుకుని రాసుకోవాలి రాసుకోకపోతే కష్టం అర్థమవుతుందా అంటే కొంచెం కఠినంగా చెప్పడం కూడా మంచిది ఎందుకంటే ప్రేమతో ఉండటం కంటే కఠినంగా చెప్తాం ప్రిపేర్గా లేకుండా స్టేజ్ ఎక్కొద్దు ఎప్పుడైనా ఎందుకంటే వాడికి తెలుసు వీడు సోమరి ఎవరికి తెలుసు దుషనికి తెలుసు వీడు ప్రిపేర్డ్గా అయిన కొట్టాల స్టేజ్ మీద కొట్టేస్తాడు ఖచ్చితంగా కొట్టేస్తాడు నాకు తెలుసు యశ్వంత్ బ్రదర్ లాంటి మీద కొట్టేసి స్టేజ్ మీద ఒక మేమందరం ఉన్నాం ఏం చదువుతున్నో బైబు అన్నాడు స్టేజ్ మీద ఆడియన్స్ గిల్లా ఒక పెద్ద మనిషి లేచి ఏం చదువుతున్నో స్టేజ్ మీద నా నేర్పిస్తా అన్నాడు ఆయన అహం ఉంది అహం ఆత్మ ఉంది కానీ నువ్వు తప్పు ఒక్కడిని పట్టేస్తారు స్టేజ్ మీద కాబట్టి మనం అవమా మన పవెట్లా అవమాన పలుగాడు అర్థం చేసుకోండి నువ్వు సేవ పొంది నువ్వు అవమానపరచబడుతున్నావు అంటే ఆయన అవమానపరచబడ బాగా అర్థం చేసుకోండి నువ్వు సిద్ధపడకుండా స్టేజ్ ఎక్కి ధీమాగా ఏదో చెప్తా అంటే ఖచ్చితంగా కొలాప్స్ అవుతావు కాదు అందుకే ప్రిపేర్గా ఉండాలి ప్రతి విషయంలో మనం ప్రిపేర్ ఉండాలి రెడీగా ఉండాలి ఎలా వెళ్ళాలన్నాడు కదా పనివాడు ఎలా సిద్ధపడి ఉండాలి అప్పుడే యజమానుడు వచ్చినప్పుడు బల నమ్మకమైన మంచిగా అతన్ని మెచ్చుకుంటాడు కాబట్టి అటువంటి సేవలో మనం పోవాలా అటువంటి కృప ప్రభు మనకు అనుగించాలా కొంత చేతులైతే దేవుణ్ణి ఆరాధించడం వర్షదు వందరిఫైఫైడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వనాలి వననాలు ప్రోగం గొప్ప దేవ మీకే వనాలైన మీకే స్తోత్రాలు తండ్రి మీకే కృతజ్ఞతలైన ఘనత మహిమ ప్రభావం త మహిమ ప్రభావం మీకే కలగ ప్రభావ మీరు ఆ రీతిగా మాట్లాడుతూ బలియాగా అర్పించబడకపోయితే మీ సంగీతంలో ఆవిడ మీ అందరూ ఆనందించ పోయో వాళ్ళ ప్రభావం ఈ లోపల ఎటువంటి వేరే లేకుండా మనసు వాళ్ళే ఉండేవాళ్ళం కానీ మమ్మల్ని అందరినీ ఆధారంగా మార్చుకున్నారు బట్ వన్ అయినా మీ కృతజ్ఞతలు తండ్రి జీసస్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ వందల భారీ టువ మీకు వందలైనా మీ కుటుంబం విషయంలో మీరు చేసి అందుకనం బట్ మీకు ఆశించండి తనకి మంచి ఉద్యోగాన్ని గురించి మీరు తన లైఫ్ తిరపరచండి ప్రభావం నడిపించండి సుస్గ్జిత న్యాయం చేకూర్చండి తన ఆటక ప్రతి చీకటి దురాత్మ అధకార మంత్రశక్తులనుక్రీస్తు పరిశుద్ధ నామం పాతలంలో బంధించేస్తున్న ప్రభావం వీళ్ళు సైతం ఆజ్ఞపిస్తున్న హామీగా ప్రభావ సరస్వతం నడిపించి మీ కొరకు వెలుగా ఉండాలని సహపడండి మీ నీతి శక్తిని ప్రకటించి సేవలు తన కుటుంబంలో తన అద్భుతాలు చేకూర్చి తన జీవితంలో బిడల జీవితాలు స్థిరపరచం చేసి మీ కొరకు సాక్షి పెట్టుకుని శాంతి సమాధాన చేసి అందరినీ సర్వసతంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం మంచి అర్గం తెచ్చింది తన కుటుంబంలో శాంతి సమానం విధించండి మీ నీతి శక్తిని ప్రకటించి సాక్షులు పెట్టాలని సాయపడమనిార్థిస్తున్నాం చిత్త జీవితానికి న్యాయం చేకూర్చండి లార్డ్ లెసర్ Thank mm -hmm. you. ఒక ప్రతి ప్లేసార్ చిత్రం న్యాయం చేయడం చిత్రాలు సెటిల్ చేయండి సంతోషకి తల్లిగా తయారు చేయాలని ప్రార్థిస్తున్న పాలవర దయచేయమని ప్రార్థిస్తున్నాం నేను ఆశించి పళ్ళకొక్క గ్యాంచర్ నేను మీ రీతిగా మీ యొక్క నీతి సత్యాన్ని ప్రకటించాల మీరొక మార్గం దయచేసి నడిపించాలని ప్రార్థిస్తున్నాం మారేజ్ సెట్ చేసి ఒకరో మీకు సాశ్వ సేవలు నడిపించమంటారు చివరి వరకు సహించాలని నడిపించమని ప్రార్థిస్తున్నాం దానికి మంచి ఆర్గం దయచేసి మీ యొక్క సత్యాన్ని ప్రకటించాలంటే తీర్చండింగ్ తెచ్చండి బిడ్డల చూత చేసి ప్రతి చోట సాక్షలు పెట్టుకోవాలని యేసు క్రీస్తునామం ప్రార్థించిన మారణాత సంబోధం అపవాది పిల్లల నాశనం కారంగా నిరంతరం జయం చేయ ఆమె ఏసు క్రీస్తు కృపా సమాధానం